పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమగల దేవా జీవం దేవా దేవ ఏసయ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ సర్వోన్నత సర్వశక్తివంతుడ సర్వాధికారి మహోన్నతడా మా పరలోకపు తండ్రి నీకే వందనాలు తండ్రి మీ పాదములకు వందనాలు ప్రభు గడిచిన కాలం వంతా కాచి కాపాడి ఎక్కడ చోటున భద్రపరిచి ప్రభావ ఈ దినం నా ప్రభావ నీ సన్నిధిలో కూడుకుంట మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు ప్రభావ ఎంతో మంది నాయన ఇది సజీవ లెక్కలో లేరు ప్రాభ మీ కృపను బట్టి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభావ మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం యుగ యుగములు నీకే కలుగునుగా కాయ తండ్రి నాయన ఇదిగో ప్రభావ ఇక్కడిద్దరు ముగ్గురు మీ నామాను కూడి అక్కడ మీరు ఉంటున్నారు ప్రభావ ఇగో తండ్రి ఆయన మీ నామాన తండ్రి ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో మేము పాల్గొని ఉండగా ప్రభా మా మధ్యలో మీరు నాయన దిగండి ప్రభా నేను మీ యొక్క ఆత్మకారం మీ యొక్క ఆత్మను మా మధ్యలో అవరింపజేయండి తండ్రి నైనా ప్రభా పాటల ద్వారా మీరు మహిమను ఉందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రాభ మా జీవితాలు సరిచేయండి ప్రభావ తండ్రి నైనా ఎవరైతే ఇంకా రాలేదు వారందరినీ నడిపించండి తండ్రి ఈ మీటింగ్ అంతటి నీ నీ నామానికి మహిమకరంగా జరిపించి నాయన जग्ची प्रार्थिस्ना प्रभु तीन आय प्रकट ग्रंथ ने दास् प्रभा प्रभामीय आहार दय चेयन आत्मीय पोराट में मरीत शक्ति बल तो पोरा सहाय दयमान ना जर ये क्रीस्त परशुदनाम प्रार्थ्चि वे तंत्री నేను బ్రతుకలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను ఏసయ్యా नी कृपले नी क्षण नी दयले नी क्षण ने सैया नी कृपना चालय्या नी कृपे ने ब्रतक लेनयानी कृपना चालय्या నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నీ రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి నీ రూపమిచ్చావు మహిమలు మహిమను పొంద మహిమగ మార్చింది నీ కృప మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా कृप लेने देने ब्रतकली नय्यापे ब्रतकली नया नी कृपे नी क्षण नी दयानी क्षण ने हमेशा नी कृपनी क्षण నీ దాయలేని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుక లేనయా నీ కృప లేనిదేనే బ్రతుక లేనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమే చిందినీ కృప ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమీ చింది నీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా ये सया, ना कुछा नी कृपना चालय्या कृपे बतकली नय्यापनी क्षण नी दी क्षण ने कृपले नी क्षण नी दयलेनी क्षण एसया ये सी कृपना चालय्यापे ब्रतक लेनया नी कृपना चालय्यापे ब्रतकृपे ब्रतकल ప్రార్థన చేస్తాం పరశుద్రవగు దేవ మీకే వందనాలు వేసయా కృతజ్ఞతలనైనా ఈ యొక్క ఘర్షణ కాలం అంతా కాపాడి సురక్షితంగా మమ్మల్ని అందరినీ సజ్జలెక్కలు పెట్టినారు నూతన దినంలో నడిపించినందుకు మీకు ఎంత వందనాలు ప్రభావ మిమ్మల్ని స్థితించలాగన్నా తండ్రి మిమ్మల్ని కనపరచలాగా మీరు ఇచ్చిన ఈ బట్టి మీకు వందనాలు ముఖ్యంగానైనా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా స్వీకరించినారు మా పాపములు క్షమించి పరిశుద్ధతలు నడిపించిన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసారు అవును ప్రభ విమోచించిన వరకు మమ్మల్ని ముద్రించుకున్నారనైనా ఓ ప్రభ పర్లో ఒకపు నీతి సత్యాన్ని ప్రకటించలాగానే మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు వీకే వంత వదనాలనైనా మీరు కాబట్టి మేము కూడా పరిశుద్ధం ఉండాలి తండ్రి అటువంటి జ్ఞానము పరిశుభ్రత మాకు అనుగ్రహించి నడిపించండి అపవిత్రతను అసహించుకోవాలా ప్రతిక్షణం శరీరకమైన విషయాలను అసహించుకోవాలి తండ్రి ఆత్మలో ఎదుగులాను నడిపించమని ప్రార్థిస్తున్నాం శరీరాన్ని ఛేదించుకోవాలా ప్రభా అటువంటి జీవితం మాకు నడిపించండి ప్రభ ప్రకటన గ్రంథంలోని వాక్యాలని మేమెంత ధ్యానిస్తున్నాంనైనా మీరిచ్చినారు మాకు ఆసక్తి ప్రభ ఈ లోకస్తులు వాటిని ధ్యానించారు అవునైనా కానీ మీ బిడ్డలు వాటిని ధ్యానిస్తారు కాబట్టి వాటిలోని సత్యాన్ని గ్రహించాలని కంటే దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యాం సెలవిస్తుంది చదువువాడు గ్రహించాల గ్రహించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుందైనా మేము ఆ రీతిగా వాటిని గ్రహించి చదువుకోనిలాగనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఇవి మేము కేవలం విని ధ్యానించుకోవడమే కాదనైనా వాటిని అవలంబించుకోవాలా నేను ఇది సంపూర్ణంగా స్వీకరిస్తున్నానని ఇది ప్రభు వల్ల కలిగిందన్న విశ్వాసం నమ్మకం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏసుక్రీస్తునామంన ఇవి మాకు అనుగ్రంచినాయని మేము నమ్ముకోవాలా ప్రభా అదే రీతిగా వీటిని ధైర్యంగా ప్రకటించాలా ఎంతో సిద్ధపడాలి ఎంతో ప్రయాసపడాలా ప్రభా అవునైనా మీరే మాకు ధైర్యాన్ని అనుగ్రహించేవాళ్ళు అవును వీరికే ఆత్మని ఇవ్వలేదు మీరు అవును ప్రభా ధైర్యపు అటువంటి ఆత్మ కలిగి మేము ముందుకు పోలాగ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి మీకు అంగీకారంగా ఉండేలాగిన మీ యొక్క వాక్యానికి తగినట్లు మేము జీవించలాగనే సహాయపడమని ఓ మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము సహించేలాగన ఉండేలాగన సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి వాక్యంలోని సత్యాన్ని మేము చూడాలా ప్రవ్వ ఏది కూడా పోగొట్టుకోకుండా చివరి కాలంలో వాటిని సంపూర్ణంగా ముహూర్తంలో భద్రపరచుకోవాలైనా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమ్మెన్ ఈ రోజు పన్నెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొన్ని మనము ఐదవ బూరకు సంబంధించిన తీర్పుకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తున్నాం బూరల తీర్పు అంశం కాబట్టి ఐదవ బూర ముగింపుకు మనం వచ్చినాం కాబట్టి ఈరోజు ఆరవ బూరని మనం ఆరంభించుకోబోతున్నాం దానికట్టే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు ఐదవ బూర ముఖ్యంగా అక్కడ మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఒక ముఖ్యంగా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం సరే చూడండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముఖ్యంగా ఏడవ వచనంలో మనం చూస్తున్నాం వాటిని గుంపు ఏ రీతిగా గొప్ప జనం మీద పడబోతున్నాయి అనేసి ఏ రీతిగా వారిని బాధిస్తాయి అన్న విషయాన్ని మనం ఏడవ వచనం నుంచి చూస్తాం చూడండి తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం ఆ మిడతల రూపంలో యుద్ధంలకు సిద్ధపరచబడిన గురంలను పోలినవి బంగారం వలే మరియు కిరీటంలు వంటివి వాటి తల మీద ఉండేను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి ఇప్పుడు చూడండి ఎనిమిదవ వచ్చు వస్తే స్త్రీల తల వంటి వెంట్రుకలు వాటికి ఉండేను కాబట్టి స్త్రీతో పోల్చబడుతుంది ఇది కూడా గుంపు వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండేను ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు అర్థం చేసుకోనికి వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండేను కాబట్టి ఇవి కాటేసే తేళ్లకి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం సింహపు పండ్లు అన్నప్పుడు కాబట్టి తేళ్లు ఆ యొక్క సింహము అన్నప్పుడు గర్జించే సింహము సైతానికి సాదృశ్యం సర్పానికి సాదృశ్యం కాబట్టి ఆ సర్పపు ఆధీనంలో అధికారంలో వీళ్ళు పనిచేస్తున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల తేళ్ళు సర్పం యొక్క ఆజ్ఞను పొందుకొని ముందుకు పోయి వాటికి ప్రగినట్లు తగినట్లు వాటి పనిచేసుకొని వాటి పనిని ముగించుకొని తిరిగి వచ్చి సరపాలకు చెప్తాయన్న విషయాన్ని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాటి పండ్లు సింహపు కొరల వంటి కొరల వలె అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇనుపమ్మాయి మరుగులు అన్నప్పుడు కూడా ఇనుము కాటేసేటిది లేక కొయ్యడానికి కొయ్యడానికి లేక తెగ నరకడానికి వాడే పదార్థాలు కాబట్టి అవి కూడా తేళ్లకు సాదృశ్యం విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం తర్వాత పదవ వచనంలో తేళ్ల తోకల వంటి తోకలు ఉండేవాటి కాబట్టి తేళ్లు ఇదంతా ఐదవ బూరలో తేళ్లకు దేవుడు అధికారం ఇచ్చిండు దేవుని బిడ్డలని శిక్షించడం కొరకు ఇవి చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఎందుకంటే ఆయన శిక్షకి వీళ్ళు విధేత చూపించకపోతే గొప్ప జనం అంతా నరకనబోతారు అది మనం ఎక్కడ చూస్తామంటే ఎప్రిల్ రాసిన పత్రికలో చూస్తాం పదకొండ పన్నెండవ అధ్యాయం ఒకసారి చూడండి హెబిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగు పదకొండు వర్షాలలో హెబిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగో అధ్యాయం నాలుగో వచనము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి మీరు పక్కముతో పోరాడటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము ఆయన నిన్ను కద్దించినప్పుడు విసుకము అది ప్రభు పర్లేదు ప్రభు తాను ప్రేమించిన వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి అది కాబట్టి గొప్ప జనం అందరు ఎందుకు గుండా పోవాల్సి వస్తుందంటే ఇదొక ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుందన్నట్టు వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారన్న విషయాన్ని ప్రభు మనకి ఎన్నిసార్లు చూపించిండు వాక్యపరంగా తర్వాత కుడికి కానీ ఎడమకు గాని తిరగద్దని చెప్పిండు కానీ వాళ్ళు కుడికి ఎడమకి తిరిగిండ్రు దాని తర్వాత ప్రకణ గ్రంథంకి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం నువ్వు వెచ్చగానో చలగాననో లేవు నువ్వు కుడికి ఉన్నా కానీ ఎడమకు ఉన్న కానీ ఏ గుంపులోనో గుర్తుండ అక్కడనే ఉండిపోయేవాడివి కానీ నువ్వు నులివెచ్చిన జీవితంలో ఉన్నావు అంటే కొంత కుడికి కొంత ఎడమకి కొంత వెచ్చగా కొంత చల్లగా ఉన్నావు అంటే నుల్లి వెచ్చని జీవితం మధ్య రకం జీవితం కాబట్టి నువ్వు సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకోలేదు అన్న విషయమే జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని దేవుడు వారిని ఏరితిగా శ్రమల గుండా పోనిస్తారని అనేది నాలుగవ వర్షం చూస్తున్నాం హెబ్లక్షణ పత్రిక బహు ప్రాముఖ్యమైన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ముఖ్యంగా మీరు పాపంతో పొరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అంటున్నాడు గొప్ప ఎట్లా సర్పంలు సైతాన్లు సర్పంలు తేళ్లు నరకానికి పోక తప్పవు ఎందుకంటే రెండు రెండు గుంపులు తెగబోయబడి చత్తాయి మనం ఎనిసల చక్ర గ్రంథాలు చూస్తున్నాం అవి మొదటి రెండు అవి మొదటి తేళ్లు సర్పంలు కంపల్సరీ అవి ఖచ్చితంగా శాశ్వతంగా కొట్టవేయబడతాయి కానీ మూడో గుంపును అగ్ని గుండా బయటికి దేవుడు బంగారంను వెండిని శోధించినట్లు బంగారంని అగ్ని కొలిమిలో వేసినట్లు కాబట్టి వీళ్ళందరూ ఆ శ్రమలుగుండా రాక తప్పదు ఎందుకంటే వీళ్ళు పాపంతో పోరాడలేదు పాపంలో జీవించింది రక్షింపబడి కూడా పాపంలో జీవించు వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధంగా తయారు కాకపోతే నిషిద్ధమైనది ఏది కూడా పర్లక రాజాల్లో ప్రవేశించలేదు వాళ్ళు గొప్ప జనము ని పర్లక రాజాల్లో ప్రవేశించాలంటే వాళ్ళు పాపంతో పోరాడాలా ఎట్లా పోరాడాలా ప్రాణం పోనంతగా రక్తం కారణంతగా అంటే అర్థం అదే నీ ప్రాణం సైతం త్యాగం చేసుకోవాల్సి వస్తుంది పాపం నశయించుకోవాలంటే అది పాయింట్ అక్కడ కాబట్టి గొప్ప జనము కాంప్రమైజ్డ్ లైఫ్ అన్నట్టు ఏషాగు లాంటి జీవితం భ్రష్టత్వం పడిపోయిన జీవితం పూటి కూటి కొరకు అన్ని కాంప్రమైజ్ అవుతారు అన్నట్టు పై పైగా మతపరమైన జీవితంతో కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు రక్షణ అనుభవం ఉన్నావా కూడా దాన్ని నిశ్చయం చేసుకునే జీవితం అన్నట్టు కాబట్టి వారి పట్లనే దేవునికి అనికరం ఉంది వీళ్ళు గొర్రెపిల్లలు లేక చేపలు లేక గువ్వలు వీళ్ళందరూ సంపూర్ణంగా సత్యని గ్రహించని వారు ఆచారబద్ధంగా జీవించేవాళ్ళు వాక్యం విని వెళ్ళిపోయేవాళ్ళు కానీ దాని ప్రకారంగా జీవించే వాళ్ళు కాదు కాబట్టి పాపంతో పోరాడత లేరు గొప్పజనం మొదటి రెండు గుంపులు అసలు పాపంలో జీవిస్తున్నాయి మూడో గుంపు వారు మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉండడం వలన పాపంతో పోరాడలేని స్థితిలో ఉన్నారు తర్వాత ఆ మొదటి రెండు గుంపులు ఏమంటాయంటే దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడద్దు దేవుని సేవలు ఏది చెప్తే అది చెయ్యాలా అటువంటి భారం పెట్టేసి గొప్ప వారికి బానిసల్లాగా చేసుకున్నారు అప్పుడప్పుడు మనం పోయి వారికి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు పోయి ఆ మొదటి రెండు గుంపులను ప్రశ్నించినప్పుడు ఆ మొదటి రెండు గుంపులకి కోపం వస్తుంది నీ మీద కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు పోయి చెప్తున్నావు కాబట్టి కాబట్టి నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అని ఎన్నిసార్లు మనం చూపించినాను వాక్యం గొరపిల్లి ఎక్కడ పోతే అక్కడ ఉంటారు యేశ్వరావు ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు యశ్వరావు లవదికీయ సంఘకాలంలో తలుపు బయట ఉన్నాడు మొదటి సంఘకాలంలో తలుపు లోపల ఉన్నాడు రెండు వేల సంవత్సరాల లోపల ఉన్నాడు రెండు వేల సంవత్సరాల బయట ఉన్నాడు లవదికీయ కాలంలో బయట తలుపు కొడుతున్నాడు కానీ ఎవ్వరు తెలుస్తులేరు ఆయనకి అందుకైనా బయట నుంచి బయటకే వెళ్ళిపోయాడు మనం ఆయనతో పాటే ఉంటాం ఎందుకంటే ఆయనతో పాటు పనిచేసే వాళ్ళం దాసలం కాబట్టి మనం ఎప్పుడు అయినంత పాటు బయటనే ఉంటాం అందుకే మనం కూడా లోపల ఉండం నువ్వు లోపల ఉన్నావంటే ఖచ్చితంగా మొదటి రెండు గుంపులతోనే సహవాసం చేయక తప్పదు నువ్వు నువ్వు గొప్ప కలిసిపోతావు పైగా మొదటి రెండు గుంపులు నిన్ను దగ్గరికి రానియవు అందుకే నువ్వు ఎప్పుడు బయట ఉంటూ గొప్ప పట్ల కనికరం కలిగి ఉంటావు వారిని ఎట్లన్నా ప్రభుత్వంగా నడిపించాలి కానీ వాళ్ళు నేను రానియరు కదా దగ్గరికి రానియకుండా వాళ్ళు ఒక అడ్డు అనుకోబెట్టిండ్రు నువ్వు దాన్ని ఛేదించుకొని ముందుకు పోవాలా ఎందుకంటే మనము పాపంతో పోరాడుతున్నాం పాపం రసయించుకుంటాం ఎటువంటి తప్పిదములు చేయకుండా ఎక్కడ కూడా మోసం చేయకుండా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం తిరుగుబాటుతనమున్న అన్యాయం ఉన్నా కానీ అక్రమం ఉన్నా వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాం ఎందుకంటే దేవునికి అవి ఇష్టం ఇది ఆయన లోకము ఆయన లోకంలో నువ్వెవడువి అన్యాయంగా చేయడానికి అన్యాయంగా జీవించడానికి ఈ సృష్టి అంతా ఆయన నువ్వు ఎవడువి ఆయనకి వ్యతిరేకంగా జీవించడానికి అందుకైనా అసహ్యం అన్నట్టు అన్యాయపు జీవితం ఒక్కర మార్గం జీవితం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఏసు ప్రభు నేనే మార్గం సత్యం జీవినారు ఆయన మార్గంలోనే మనం పోవాలా ఆయన సత్యాన్ని అన్వేషించి ప్రకటించాలా ఆయననే మార్గము సత్యము ఆయననే జీవం అప్పుడే నువ్వు నిత్య జీవంలో ఆయన తర్వాత గొప్ప జనం మాట్లాడుతున్నాడు ప్ర హెబుల్ రాష్ట్రపత్రిక అధ్యాయము ఐదవ వచ్చంలో మరియు నాకు మరణ ప్రభు చేయి శిక్షణ దృఢీకరింపకుము గొప్ప ఎందుకు శ్రమ ప్రభు అంటారు ను ఎదుర్కొక తప్పదని నువ్వు ను ఆ నువ్వు చేసిన తప్పిదం వల్ల నీకు శిక్ష వస్తుందంటే వాడు ఆ ఫీల్ అవుతాడు కొంతమంది ఆ చేసి శాశ్వతంగా నరకానికి పోతారు కానీ ఎవరు నరక నశించుకోవడం ఇష్టం లేదు అందుకే నాకు మరుడానే సంబోధిస్తున్నాడు వాళ్ళని ఆయన చేయ శిక్షను తృణీకరించకము లేకపోతే నువ్వు నరకానికి పోతావు ఆయన నిన్ను గద్దించినప్పుడు నిన్ను ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితేరి మీరు కాబట్టి మీరు శ్రమలు పొందక తప్పదు శిక్షా ఫలము పొందటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చుచ్చుతున్నాడు తండ్రి శిక్ష పొంది కుమారుడు ఎవడు కుమారులు శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందనలా దుర్బిజలే కానీ కుమారులు కారు కాబట్టి ప్రతి ఈ శిక్ష పొందాల్సిందే అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తాడు కానీ ఏసుప్రవణ ఉన్న వారికి ఏ శిక్షా విధి అని రోమి రాష్ట్ర పత్రిక చూస్తాం ఎందుకు ఎనిమిదో అధ్యాయంలో రెండవ అధ్యాయంలో చూస్తాం మొదటి వర్చంలో ఎనిమిదవ అధ్యాయం రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయము మొదటి వర్షంలో చూస్తాం ఏసు ఏసు ఏ శిక్షా లేదు దేర్ ఈస్ నో కాండెమినేషన్ ఫర్ దోస్ ఓర్ ఇన్ క్రైస్ట్ జీజస్ కాబట్టి ఏసుప్రవలో ఉంటేనే శిక్ష లేదు కానీ వీళ్ళకి ఎందుకు శిక్ష అంటే వీళ్ళు లేరన్నట్టు ఉన్నామనుకొని ఆయన పాదాలు ఆయన ఆయన పేరు తీసుకుంటున్నారు ఆయన నామంన ఉచ్చరిస్తున్నారు ఆయన నామంన ప్రార్థనలు చేస్తున్నారు ఉపవాసాలు ఉంటున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఆయన ఎందుకు వీళ్ళని శిక్షించాల్సి వస్తుందన్న సత్యాన్ని వాళ్ళకి రహించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు పాపంతో పోరాడుతున్నారు ఎక్కడ పోరాడుతున్నారు రక్తం కారణంగా పోరాడతలేరు పాయింట్ అంటే నిన్ను సంపూర్ణంగా తృణీకరించుకొని డినైంగ్ అంటారు ఇంగ్లీష్ డినై డినై యువర్ సెల్ఫ్ అండ్ బేర్ యువర్ ఓన్ క్రాస్ ఈ విషయం బాగా అర్థం తీసుకెళ్ళా నీ సిలువని నువ్వు మోసుకోవాలా ఇంకొవరి సిలువని కాదు నీ సిలువని నువ్వే మోసుకోవాలా ఏసు తన శిలువని ఎట్లా తాను మోసుకుండో నీ సిలువని నువ్వే మోసుకోవాలి ఆయన సిల్వని నువ్వు మోయడానికి వీల్లేదు అది కాదది అది కేవలం ఆ సీమోను గురైనడైన సీమోని వచ్చింది అవకాశం కొంతసేపు ఏసు ప్రభు మోయడానికి ఎందుకంటే రోజు లేడ్ అప్పుడే ఊరికి నుంచి బయటకు కొత్త లోపలికి వస్తున్నాడు ఊర్లకి ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆ అనుభవం తెలుసుకోవడానికి కొరకు అతని మీద కొంతసేపు మోపాల్సి వచ్చింది ఆ యొక్క సైనికులు కానీ ఎవరి సిలువను వారిలేం మోసుకోవాలా సిలువ నువ్వే నా శిలువ నాదే నీ సేవా విధానం నీదే నా సేవా విధానం నాదే శిలువ మరణానికి సాదృశ్యం కాబట్టి నువ్వు ఈ లోకం దృష్టిలో మరణించిన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది శిలువ కాబట్టి నువ్వు మరణించిన వాడు అనేది జ్ఞాపకం చేయడమే సిల్వర్ మోసుకొని పోవడం అన్నట్టు కాబట్టి భారం కూడా కదా ఎవడి బారం వాడే మోసుకోవాలనేది కూడా దానికి సాదృశ్యం తన భారాన్ని తనే మోసుకున్నట్లు కాబట్టి తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును దాన్ని పోగొట్టుకున్న వాడు దక్కించుకొని ఎందుకు చెప్పిండి యశ్వరావు రక్తం పోనంతగా నువ్వు పోరాడతలేవు నిన్ను నువ్వు త్రినికరించుకున్న లాగున పాపంని అసహించుకుంటలేవు శరీరము అటువంటి భయంకరమైంది కదా దాంట్లో అన్ని హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్ ఉద్రేకించినప్పుడల్లా నీవు పాపానికి లోన్ కాబట్టి మళ్ళీ హార్మోన్స్ నువ్వు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా దేవుడు నీకు అది అభిషేకం నీకు వాక్యం ఇచ్చేండు ఆ వాక్యం ధ్యానించినప్పుడు నీ హార్మోన్స్ ను అదుపులోకి పెట్టుకోగలవు ఉద్రేకం కాపాడుకోగలవు చాలా హార్మోన్స్ ని హార్మోన్స్ దేవుడు పెట్టిండు మళ్ళీ నేను తప్పిదం చేసినప్పుడు నా హార్మోన్స్ని బ్లేమ్ చేయాలని నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తారంటారు అది తప్పు అది మోసం నీ హా నీకు హార్మోన్స్ ఉన్నాయి ఎందుకు అన్నిటినీ క్రమంగా వాడుకోవడం కొరకు దేవుడు వాటిని పెట్టింది నీ శరీరంలో నువ్వు వాటిని నాకు నేను నా కంట్లో లేను కాబట్టి నేను ఆ తప్పిదం చేసినంటే విడుదల పొందలేవు శిక్ష నుంచి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదం తప్పిదమే పాపం పాపమే కాబట్టి ఆజ్ఞాతి పాపం పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి అందరూ మరణించక తప్పదు కాబట్టి ప్రభు ఎందుకు వచ్చింది ఈ లోకంలో అంటే నీకు విజయం అనుగ్రహించడం కొరకు యోసేపుకు లేదా హార్మోన్స్ అయిన బాడీలో మళ్ళీ పొత్తిపరింట్లో మళ్ళీ అటువంటి పాపము చేసిండ చేయలేదు కదా మళ్ళీ ఎట్లా కంట్రోల్ తీసుకున్నాడు తన శరీరం మీద వాక్యం వాడి ఏమని వాడిండే దేవునికి మరియు పర్లోకానికి నేను ఏ రీతిగా ఇటువంటి పాపం చేయగలను అప్పటికి ఇంకా పదే కదా పొరుగుమాది ఏది ఆశించకూడ అనేది పది ఆగలలో ఒక ఆజ్ఞ మరి యోసేపుకి ఎవరు చెప్పారు పదాగేలు యోసేపు తర్వాత నాలుగు వందల సంవత్సరాలకు వస్తుంది ధర్మశాస్త్రం పది ఆగేలు అంతవరకు లేదు కొన్ని వందల సంవత్సరాలు నోవాకి ధర్మశాస్త్రం అబ్రామ్ కుండేనా ధర్మశాస్త్రం మెతుషేలకు ఉండేనా హానోక కుండేనా ధర్మశాస్త్రం ఎవరికి లేకుండే కదా ధర్మశాస్త్రం కొన్ని వందల సంవత్సరాలు ధర్మశాస్త్రం లేనప్పుడు వాళ్ళు ఎట్లా జీవించగలిగినారు ధర్మశాస్త్రం వచ్చినాక మరి జాగ్రత్తగా జీవించగలం మనం ఎందుకంటే ఖచ్చితంగా చెప్తుంది ఏది తప్పిదము ఏది కాదనేది ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా తప్పిదం తప్పిదమే వాళ్ళు యోసేపు పాపం చేయలేదు కదా పాపం నశించుకున్నాడు ఈ పొరా పరాయి వాయింది ఎట్లా ముట్టగలని అంటాడు ఆయనకు ఎవరిచ్చారు ఆ తలంపు కాబట్టి మనం కూడా భారీ మరీ పరిశుద్ధంగా జీవించాలా దేన్ని ఆశించద్దు ఈ లోకంలో దేన్ని ఆశించద్దు ఎందుకంటే అవన్నీ శపితమైనవి ఇది ఎరుకో పట్టణం ఇది బబులని సామ్రాజ్యం ఎంత శపితమైంది అవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతున్నాయి అక్కడ ఏం జరిగిందో ఈరోజు జరుగుతుంది అదే కాబట్టి నీకు బాగా తెలుసు గతంలో జరిగినయే బాలి తీసుకొస్తున్నాడు దేవుడు అందుకే మనం చూడగలుగుతున్న భవిష్యత్తులో ఏం జరగబోతుంది కరెక్ట్ డేట్స్ చెప్పలేం ఎందుకంటే ఈ బబులోని అని క్యాలెండర్ అంతా తప్పిదం బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా అయితే నెలకి ముప్పై రోజులే కానీ ఈ బైబిల్ని క్యాలెండర్ ప్రకారంగా ఒకసారి ముప్పై ఒకసారి ముప్పై ఒకటి ఒకసారి ఇరవై ఎనిమిది వస్తుంది అందుకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ప్రతి నెలకి పన్నెండు రోజులే బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా దాని ప్రకారంగా చూస్తే ప్రవచనాలు వేరే రీతికి అర్థమవుతాయి ఈ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే అన్ని తప్పిపోతా ఉంటాయి ప్రవచనాలు సరే నేను అప్పుడు క్యాలెండర్స్ గురించి మాట్లాడిన ఎందుకంటే అవి దుష్టులు అన్యులు భక్తిహహీనులు తయారు చేసుకున్న క్యాలెండర్స్ వారి దేవతలకు సమర్పించిన దినాలు ఉదాహరణకి సండే అంటే సన్ గార్డు మండే అంటే మూన్ గార్డు ట్యూస్డే అంటే ఇంకొక దేవతకి వెన్స్డే అంటే ఓ డినని ఒక దేవతకి అట్లా ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క దేవతకు సమర్పించారు గ్రీక్ దేశస్తులు మన దేశంలో కూడా అంటే సోమవారం లక్ష్మికి మంగళవారం ఇంకో దేవతకి అట్లా రకరకాల దేవతలకు అర్పించారు దినాలు అవి కాగా నెలలు కూడా దేవతలకు అర్పించారు ప్రతి నెలని ఒక దేవతకు అర్పించారు ంగా సంవత్సరాలని మన దేశంలో ప్రతి సంవత్సరాన్ని ఒక దేవతకు సమర్పించారు ప్రపంచమంతట చైనాలో కూడా ప్రతి దిన ప్రతి సంవత్సరాన్ని ఒక దేవతకు సమర్పించారు అట్లా వాళ్ళు ఈ దినాలను అన్నిటినీ దేవతలకు సమర్పించుకున్నారు కాబట్టి పావులు మనకేం చెప్పిండంటే మేము అందుకే దినాలు ఆచరించద్ దేవతలకు పోతా ఉంటాయి మహిమ మనం ఏ దినాన్ని ఆచరించద్దు సరే కొన్నిసార్లు గొప్ప జనము ఆ యొక్క యానివర్సరీస్ చేసుకుంటూ ఉంటారు బర్త్డేస్ అవన్నీ మనం వాళ్ళని ధృవీకరించాము ఎందుకంటే వాళ్ళ పసిపిల్లలు వాళ్ళకి తెలియవు వృద్ధులైనా కానీ వాళ్ళ పసిపిల్లలే ఆత్మీయ జీవితంలో కాబట్టి వాళ్ళకి ఇవి తెలియవు ఈ సత్యాలు వాళ్ళు తెలియక విగ్రహాల ఆరాధికులైన మళ్ళీ వారిని ఏరీతిగా దేవుడు స్వీకరించాలా శిక్షించక తప్పదు కదా నాకు ఎందుకు ప్రభు శిక్ష నేను జాగ్రత్త అయినా నేను ప్రార్థన చేసినా కదా ఉపాసం కదా అంటే వాళ్ళకి ఎవరు చెప్పాలి నువ్వు చేసిన తప్పిదం కాబట్టి గొప్ప జనం అందరూ మహాశ్రమలు అనుభవించక తప్పదు ఐదవ బురలో వారికి బహు భయంకరమైన శ్రమ ఉంటుంది శరీరాలు గాయపరచబడము వారు ఎంతగా ప్రీతిగా ప్రేమించిన వాటిని అన్నింటినీ పోగొట్టుకుంటారు ఆస్తులను అంతస్తులను ఉద్యోగాలను వారి జీవన జీవన ఆధారాన్ని వాళ్ళంతా పోగొట్టుకుంటూ ఉంటారు గొప్ప అటువంటి శ్రమలుగుండా పోయి ఆయన ఆయన ఉగ్రతకి రుచి చూడాల్సి వస్తుంది ఆయన ఉగ్రతని రుచి చూడాల్సి వస్తుంది దాని ఆరవ బూరకు సంబంధించిన అంశంల గురించి మనం ధ్యానిస్తాము కాబట్టి ఒకసారి ఇప్పుడు ఆ యొక్క ఎహెచ్కల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ బూర ముగింపుకి వస్తున్నాం మనము గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రీతిగా ఆ యొక్క గొప్ప జన మీద పడతాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అది మనం వాళ్ళకి చూపించాలని కూడా హెచ్చరిస్తుంది వాక్యం పద్నాలుగవ వచనం ఏహెచ్కల్ గ్రంథము నేను ఫస్ట్ నేను చదువుతాను ఏహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిదవ వచనం వరకు నేను చదువుతాను లేండి నరపుత్రుడ చేతులు చరచు సమాచారము ప్రవచింపుము ఇది నీ సేవా విధానం గ్రంథం మనం ఎన్ని సార్లు ధ్యానించినాం కొన్ని సంవత్సరాల నుంచి వెంటుకలకు సంబంధించిన ఉపమానం ఇక్కడే ఉంటది కదా ఈ అధ్యాయంలో ఐదవ అధ్యాయం అనుకుంటా ఏ హేచికల గ్రంథము ఐదవ అధ్యాయాన్ని చూస్తాము వెంటకలకు సంబంధించి అక్కడ నాలుగు వెంటుకల భాగంలో మనం చూస్తాం ఆయన తన తలను గడ్డాన్ని క్షౌరం చేసుకొని ఆ వెంటుకలని నాలుగు భాగంలో విభజించడం ఆశ్చర్యాన్ని వినడానికి చూడడానికి కూడా అది ఊహించుకోవడానికి కూడా కానీ దేవుడు అవిత్యం జ్ఞాపకం చేసిండు వెంట్రుకలు మనుషులకు సాదృశ్యం అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం దాని తర్వాత తల వెంట్రకల్లో ఒకరు కూడా మర్చిపోంటాడు ఆయన తల వెంట్రికలు ఇవంతా కాబట్టి ఒక ప్రవక్త తల వెంట్రకల్ ఉపమాన్ రీతిగా దేవుని తల వెంట్రకల్ లాగా మనం ఉన్నాం ఎందుకంటే దేవుని మహిమ మనమే కాబట్టి తల వెంట్రకలే మహిమ అని కొన్ని పత్రికల పౌలు జ్ఞాపకం చేస్తాడు స్త్రీకి తల వెంట్రకలు మహిమకి సాదృశ్యం విషయాన్ని కాబట్టి ప్రతి తల వెంట్రుక ఆయన మహిమకు సాదృశ్యం అంటే ఆయన బిడ్డలకు సాదృశ్యం అన్నట్టు ఇక్కడ నరపుత్రుడా అని సంభాషిస్తున్నాడు ఎవరంటే మనము చేతుల చర్చ సమాచారము ప్రవచింపుము ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై బాగా అర్థం ముమ్మారు రెట్టింపబడినదై అంటే మూడు అని చెప్తున్నాడు రెట్టింపబడినది అంటే మూడు సార్లు మరీ చాలా స్ట్రాంగ్ గా అన్నట్టు జనులను హతము చేయనద ఉన్నది అది గొప్పవాణి అంతపురము చొచ్చి వాణ్ణి హతము చేయనది మనం జాగ్రత్తగా వాటిని పరిశీలించినప్పుడు మనం వీటిని ఆ రీతిగా అర్థం చేసుకోవాలా ఎవరెవరి మీద పడుతుంది ఈ యొక్క ఖడ్గము అనేది తర్వాత వారి గుండెలు కరిగిపోనట్లును పడదొర అడ్డములు అధికము లాగినట్లును వారి గుమ్మంలో నేను ఖడ్గము దూసేదను అయ్యో అయ్యో అది తలతలాడుచున్నది మనకు తెలిసిది అయ్యో అయ్యో అనేది మూడు సార్లు మనం చూసినాం ప్రకటన కదా ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో అయ్యో అయ్యో అని ఎనిమిదా తొమ్మిదా ఎవరు చెప్పగలరు అయ్యో అయ్యో అని ఎనిమిదో అధ్యాయనా ఎనిమిదో చివరి వచ్చారు పదమూడో వచ్చారు కరెక్ట్ ఇక్కడ పదిహేనో వర్షాలు చూస్తున్నాం మనం ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వర్షంలో అయ్యయ్యో రెండు సార్లు అది అయ్యో అయ్యో అనేది ఇక్కడ నుంచి అది తలతలలాడుచున్నది కాబట్టి అక్కడ ప్రకటన గ్రంథంలో అమలు పరచబడము కానీ దాని గురించి సిద్ధపరచడం అంటే ఆ ప్రవచనము హెహికల్ గ్రంథంలో సిద్ధపరచబడింది ఫస్ట్ అక్కడ భద్రపరచబడింది ముద్రించబడింది మన కాలంలో విప్పబడింది ఇప్పుడు అది అమలుపరచబడుతుంది అంతే తేడా పాత నిబంధన కాలపు పుస్తకాలన్నీ అట్లనే ఉంటాయి ప్రవచనాలన్నీ అక్కడ ప్రకటించబడ్డాయి అవి అక్కడ ముద్రించబడ్డాయి ఏ ప్రభు కాలానికి వచ్చేటప్పటికి అవన్నీ విపబడ్డాయి ఆయన మరణించి పునరుద్ధానం పొందినాక విపబడ్డాయి విప్పబడినవి ఇప్పుడు మనకి బయలుపరచబడుతున్నాయి అవి మన కాలంలో అమలు పరచబడుతున్నాయి కాబట్టి బయలుపరచకుండా అమలు పరచాడు దేవుడు ఎప్పటికి అందుకే తన బిడ్డలకు ప్రకటిస్తాడు ఆ మోస గ్రంథాలు ఎన్నిసార్లు ప్రభు తను సంకల్పించిన వాటన్నిటినీ తన బిడలకి తన దాసులకు బయలుపరచకుండా ఏది చేయడంట కాబట్టి నువ్వు మెలకు ఉండాలా నువ్వు ప్రార్థన ఉండాలా కనిపెట్టుకోవాలా పరిశుద్ధంగా జీవించాలా ఉపాసం నేను ఈ విషయాలు ఎప్పుడు హెచ్చరిస్తా ఉంటాను ఇవన్నీ ప్రవచనాలు బైబుల్లో ఉన్న మర్మాలు నీకు బయలుపరచబడాలంటే బహుముఖ్యమైనది ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు చాలా పరిశుద్ధంగా పెట్టుకోవాలి నీ హృదయాన్ని నీ శరీరాన్ని ఎటువంటి చెడు అలవాట్లకి బానిస కానివ్వకుండా దాన్ని పరిశుద్ధంగా భద్రపరుచుకొని ప్రతి దశలో ఆయనకి విధేత చూపిస్తూ నమ్మ నమ్మకం పెట్టాల ఏసుక్రీస్తు నామం సంపూర్ణమైన విశ్వాసం అనకు ఉండాల ఆయననే తప్ప ఇవి నాకు చూపించారు అన్ని నెరవేరబోతున్నాయి ఇవన్నిటినీ ఆయన ముందుగానే భద్రపరిచింది బుద్ధురాలు విప్పిన ఆయననే కాబట్టి నీకు అవి చూపిస్తాడు ఆయనకు మహిమనిస్తా ఉంటావు సేవలో ముఖ్యంగా ఏం తెలుసా ఇది ఒక బలంతి నేను చాలా మంది సేవలో ఉన్నప్పుడు రోగులకు ప్రార్థన చేస్తే ఏం చేస్తారు ప్రార్థన చేస్తే స్తోత్రం ప్రభావాన్ని స్టార్ట్ చేసేస్తారు కానీ ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేసింటారు లేక మీరు కూడా నన్ను అబ్జర్వ్ చేసింటారు దేవుడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచడని నమ్ముతున్నావా ఏ ప్రభు నిన్ను స్వస్థపరచాడమ్మా ఇది నమ్ముతున్నావా అవును నమ్ముతున్నాను ప్రార్థన చేస్తాం మనం ప్రతి దశలో ఆయన ఆమోదం తీసుకోవాలా ప్రవ్వ నేను ఇప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నాను మీరు నా స్థలంలో ఉంటే ఏం చేస్తారు ప్రవ్వ విశేషమైన సేవలో నీ కాలం కొనసాగాలంటే ఈ విషయాలు బాగా తెలుసుకోవాలా బహు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాల శరీరంలో కానీ హృదయంలో కానీ నీ మనసులో కానీ తలంపులలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రతకు చోటు ఇవ్వద్దు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మళ్ళీ ఆయన నీ హృదయంలోకి వచ్చి నేను నడిపించాలంటే నువ్వు బహు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా అందుకే ఈ లోకపు నియమాలు విధానాలు ఆచారాలు ఏవి పాటించద్దు తర్వాత నీ లోపోయేది ఏం పోతుందో జాగ్రత్తగా చూసుకో తాగుబోతులు ఇటువంటి వాటికి చాలా కష్టం అన్నట్టు అది మళ్ళా బయటికి వస్తుంది తాగినాక ఏం వస్తుంది బయటకి చెడు అప్పుడు నా అపిత్రపరుస్తూ ఉంటాయి కాబట్టి అబద్ధాలు వస్తాయంటే అప్పుడు నా అపిత్ర కాబట్టి అబద్ధాలు రావడానికి వీల్లేదు మోసం రావడానికి వీలేదు నీ స్థానంలో ప్రభుంటే ఏం చేస్తారో నువ్వు అదే చేయాలి ఆయనలో అబద్ధం లేదు ఆయనలో అపవిత్రత లేదు ఆయన పరిశుద్ధత ఆయన ఎంతో సంపూర్ణుడు ఆయన పరిశుద్ధం గలవాడు వాడు ఒక లేడు కదా నాలో పాప ముందుని ఎవరు రుజుపరచగలంటాడు ప్రభు యొక్క గుణగణాలు ఏ రీతిగా మనం ధ్యానించుకోవాలి ఒకరోజు తర్వాత అది గుండెలు కరిగిపోనట్లు పడద్రోయే అడ్డంలు అధికం లాగునట్లు ఇవి పడద్రోజు అడ్డములు ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ వాక్యే వారి గుమములో నేను కడ్గము దూసి దూసేదను ఎవరు వేసుకురావంటున్నాడు నేనే దూసేదను అయ్యయ్యో అది తలతలాడుచున్నది హతము చేయుటకై అది దయ దూయబడి ఉన్నది అడిగుంది కడ్గమా సిద్ధపడము సిద్ధపడి ఉండము కుడి వైపు చూడము ఎందుకు కుడి ఒక గుంపు ఉంది ఇంకొక గుంపు వాళ్ళని ముందు ముందు కొడికి ఎడమకున్న వాళ్ళం కొట్టుపడేయి దాని తర్వాత మజలిన వాళ్ళ మీద పడు వారి కోమలలో నేను దాని తర్వాత చూస్తున్నా కుడి వైపు చూడము ఎడమ వైపు తిరుగుము ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకుందును యహో నేనే మాట ఇచ్చి ఉన్నాను మరియు నాకు ప్రత్యక్షమయ్యేలా తెలియచింది కాబట్టి ఈ యొక్క కడ్గము గురించి మాట్లాడుతున్నాడు మొదటి రెండు గుంపుల మీద పడబోతుంది దాని తర్వాత మూడో గుంపు మీద పడబోతుంది అన్న విషయాన్ని ఇది ఎక్కడి నుంచి బయలుదేరిందన్న విషయం మనము ఆ కొంచెం సేపట్లో మనం చూస్తాం దాన్ని పంతొమ్మిదో వర్షంకి వచ్చినప్పుడు చూస్తాం చూడండి నరపుత్రుడ బబులను రాజు కడ్గము వచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము ప్రవక్తతో మాట్లాడుతున్నాడు బబులను రాజు కడ్గము వచ్చుటకు రెండు మార్గంలు ఏర్పరచుము కడ్గము ఒకటే కదా రెండు మార్గంలోకి ఎట్లా అది ఒక మార్గంలోకి వెళ్ళి రావాలి కదా అంటే ఒక్క దేశంలోకి వెళ్ళి రెండు గుంపులు వస్తాయి అని చెప్తున్నాడు ఖడ్గము ఒకటే కానీ రెండు గుంపులుగా విభజన సర్పములు తేళ్ళు రెండు గుంపులు అవి ఆ రెండును ఒక్క దేశం వచ్చినట్లు చూడు చాలా క్లియర్గా ఉంది అక్కడ ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించిటకై ఒక హస్త రూపము గీయము పట్టణపు వీధి కొనను దాని గీయుము కాబట్టి బబులోను ఇది మతపరమైన క్రైస్తవ జీవితం మనం మనకు తెలుసు బయట ఒప్పుకోరు చర్చలు ఒప్పుకోవు ఎక్కడో ఉంది బబులోని అనుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళే బబులోనూ ఎప్పుడు గుర్తించబోతున్నారు అది వాళ్ళు తెలుసుకున్న వాళ్ళకు ఉన్న బలహీనత తెలుసుకోలేని సిద్ధలో ఉన్నారు కాబట్టి బబులోను రాజు కడ్కం రాబోతుంది అది ఎక్కడ ఉంది ఆ బబులోను అడ్రస్ అయ్యలేదు కదా ఈరోజు ఏ రీతిగా ఇవన్నీ నెరవేరబోతుంది ప్రణంగలు చూసినాం మనం బబులను గురించి అది ఎంత భయంకరంగా ఉంటుంది అన్న విషయాన్ని కాబట్టి కుడికి కానీ ఎడమకు కానీ పోమ్మని చెప్తున్నాడు దాంతో అంటే గొప్ప అది సర్పంలో తెల మీద పడమంటున్నాడు దాని తర్వాత గొప్ప జనము వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రమలు అనుభవించక తప్పదు కానీ వారిని రక్షిస్తాడు ఒకటే స్థలం కదా ఒకటే దేశం ఒకటే భూమి రెండు గుంపులు అక్కడ సర్పములు తేళ్లు లేక ఇస్కర్ యూదాలు యూధాలు మరియు ప్రధాన యాజకులు అవి రెండు గుంపులు అన్నట్టు ఇస్కర్ యూదా యూధ సైనికులు ఒక గుంపు అయితే యాజకులందరూ ఇంకొక గుంపు చివరి కాలంలో ఈ గుంపులు తిరిగి మనకు కనిపిస్తా ఉన్నాయి ఏహెచ్కల్ గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం మనం వెళ్తున్నాం ఇప్పుడు ఏహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము ఆరవ వచనంలో వారి మీద తేళ్ల గురించి మనం మాట్లాడుతున్నాం తేళ్ల గురించి సర్పంలో గురించి ఇక్కడ ఆరవ వచనంలో నీలోని ఇస్రాయేళ్ల ప్రధానులందరూ తమ శక్తి నరహత్య చేయుదురు ఆశ్చర్యం కదా అంత ఆ ప్రధానులందరూ ఏ రీతిగా ఉన్నారన్న చూపిస్తుంది మనకి ప్రతి ఒక్కరి చేతులలో నిరపరాధుల రక్తం ఉంది అన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ చూపిస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే తమ శక్తి కొలది అంటే వాళ్ళకి తృప్తి లేదన్నట్టు చంపనంలో ఎంతమందిని చంపినారు మీకు ఒకప్పుడు బంగ్లాదేశ్ మన దేశంలోని ఒక భాగం వెస్ట్ బెంగాల్ కానుకొని ఉంటుంది ఆ దేశం ఒకప్పుడు మన దేశంలో ఉండే అది ఇప్పుడు మన దేశం నుంచి విడిపోయింది ఎందుకు అంటే పాకిస్తాన్ వాళ్ళు చేయడం వలన ఆ పాకిస్తాన్లో ఒక జనరల్ ఉండే ఆర్మీ జనరల్ ఆయన ఏం చేసిండే ఆ ఈస్ట్ బెంగాల్ అంటారు దాన్ని మనదేమో వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ ఉంటుంది ఈస్ట్ బెంగాల్ని ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారు ఈస్ట్ బెంగాల్ అంతా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ ఆ దేశాన్ని కబ్జా చేసుకుందామని పాకిస్తాన్ దాని మీద చొరబడి ముప్పై వేల మందిని చంపింది ఆ ఒక్క జనల్ ఇది మొన్న మొన్న జరిగిన మాట దగ్గర దగ్గర ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా నేను సెవెంటీస్ లో వాళ్ళు ఇస్లాం మతస్థులు కదా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇస్లాం మతస్థులే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇస్లాం మళ్ళీ తక్కిన ఇస్లాం మతస్థులని ముప్పై వేల మందిని చంపారు ఆ రోజులలో నిరపరాధుల మతం అట్లుంటుంది అన్నట్టు నేను చూపిస్తున్నా మీ శక్తి కొలదిని అర్హతే చేదురు అంటే ఇస్రాల ప్రధానలందరూ శక్తి కొలదిని అర్హతే చేదురు వారి విధానం ఆ రీతికి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా ఉందనేది జ్ఞాకం చేస్తుంది నిరప్రద రక్తం మీరని బ్రదర్ నిజంగా అట్లా చేరుతుంటారు అంటే మన ప్రభు మాట్లాడండి మత శువార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం దానికి సంబంధించి దాని తర్వాత మత శువార్తలు అనేక ప్రాంతాలలో సువార్తలు అన్నిటలో చూపిస్తాడు ద్వేషించడం నరహత్యతో సమానం ద్వేషము నరహత్యతో సమానం కాబట్టి ఈరోజు నేను మీకు ఒక విషయం హెచ్చరించలా ఏంటంటే నువ్వు ఎవరిని ద్వేషించదు మీదట ఎవరైనా ద్వేషిస్తే క్షమాపణ కోరుకోండి ఎందుకంటే నువ్వు నరహంతకుని వైపోతున్నావు ద్వేషించడం వలన ఎవరిని కూడా ద్వేషించకండి మీ సేవ విశేషంగా కావాలంటే ఇది ఒక సీక్రెట్ పాయింట్ ఎవరిని ద్వేషించకండి మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడటాలని కూడా గురించి ద్వేషించకండి నీకు తెలిసిన నీ చెవులా పడతాయి కూడా ఎందుకంటే సైతాన్ని అంటే ఇంకొక బ్రదర్ ద్వారా నీ చెవులో పడేటట్లు చేస్తారు పలాని బ్రదర్ నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అరేష్ అయినా కానీ నువ్వు వాళ్ళని క్షమించాలా నీలో ద్వేషం రావడానికి వీలేదు నువ్వు ఎవరిని ద్వేషించద్దు అది సీక్రెట్ నీ సేవలో అద్భుతాలు జరగాల ప్రార్థనకి జవా సైతాన్ని విడిచిపోవాలా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు సైతాలు విడవు అది నాకు కూడా జరిగిన అనుభవం కొన్నిసార్లు ఇంకా దగ్గర గోకం ముందే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి దయాలి మనుషులను ఆ సిగరెట్ అర్థమైనప్పుడు ఎవరిని ద్వేషించద్దు నరుని బలహీనత కానీ ప్రభు ఎవరిని ద్వేషించలేదు కదా నిన్ను మొదట ఎప్పుడు ద్వేషించలేదు నీ క్రియలను బట్టి ద్వేషిస్తున్నాడు కానీ మనం అట్లైనా కూడా ఎవరిని ద్వేషించాం మనం ప్రేమ సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించాల ఎవరి మీద నీకు ద్వేషం వస్తే ప్రభుణానికి క్షమించినైనా నాలో ఇటువంటి ద్వేషపు ఆత్మని గద్దిస్తున్నా ఏసు క్రిస్తునామా విడిచిపెట్టి వెళ్ళిపో సైతానా ద్వేషపు నాలో ఉండడానికి వీలేదు అసూయ ఆత్మ ఏసు కృష్ణ నేను గద్దిస్తున్నా అపవిత్ర ఆత్మ ఏసుక కృష్ణ చెడు తలంపులు తీసుకొచ్చిన ఆత్మ ఏసుకృష్ణ నేను గద్దిస్తున్నా అని నువ్వు వాటిని గద్దించడం నేర్చుకోవాలా నీ నా శరీరాన్ని ముట్టడానికి వెళ్ళలేదు నా తలంపులో ముట్టడానికి వీళ్ళేది ఏ స్కీస నీకు ఆజ్ఞాపిస్తున్నా నా తలంపులు సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రవ్వా నా తలంపులకు నేను చోటు ఇవ్వను ప్రవ్వా నీకి నీకు సమర్పిస్తున్న మీ తలంపులు నాకు ఇవ్వండి ప్రవ్వా దుష్టుడు నా మనసును వాడుకుంటుంది నా తలంపులను వాడుకుంటుడు నా హృదయాన్ని వాడుకుంటున్న నేను వానికి ఇవ్వను ప్రవ్వా స్థలం నీకు స్థలం సంపూర్ణంగా స్వీకరించండి ప్రవ్వా నా హృదయానికి మీరు నివసించండి ఈరోజు ప్రవ్వ అది నీకు నీ సేవలో ఫలభరితంగా ఉండాలంటే నీ ద్వారా అనేకలు రక్షణ పొందాలంటే నీకు ఇది ప్రాముఖ్యమైన ప్రభుని చూపించాల ప్రతి దశలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రవర్తన అంతట్లో ప్రభుని చూపిస్తూ ఉండాలి ప్రతి క్షణం ఆయన మెమపరచపడతాల నీ సేవ విధానంలో ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉండాల తరచుగా ఎందుకంటే మనం ఏమి కూడా సాధించలేము మనంతట మనం ఏం చేయలేం ఆయన సహాయం మనకు అవసరం ఆయన పేరట మనం ముందు పోతూ ఉండాలి ఈ లోకంలో తేళ్ళు అంతే చేస్తున్నాయి తేళ్ళు ఏం చేస్తున్నాయి ప్రధాన యాజకులు అధికారం పొందుకొని పోయి చేస్తున్న వాటి పనులు నువ్వు నీ అతడికి నువ్వేం చేస్తున్నావు ఏ శిక్రిస్తు అధికారం పొందుకొని నువ్వు పోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు మరీ సిస్టమేటిక్ ఉండాలా మరీ జాగ్రత్తగా ఉండాలా మన సేవ ఆ రీతి ఉండాలా హస్తాలలో రక్తం ఉంది అది మనం చూస్తున్నాం అక్కడ తర్వాత అదే అధ్యాయంలో మనం చూస్తాం కొంచెం కిందికి పెట్టేటప్పటికీ పన్నెండవ వర్చనంలో ఎహెచ్కల్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ నన్ను మర్చిపోయి నరహత్యకై లంచము పుచ్చుకున్న వీలో నీలో ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా మర్చిపోయినారు వెళ్ళు తేళ్లు సర్పములు దేవుణ్ణి ముఖ్యంగా ఇది ఎందుకంటే ఐదవ బుర అంతా కాబట్టి నన్ను మర్చిపోయి నరహత్యకై లంచము పుచ్చుకున్నవారు ఇది చాలా ప్రపంచం అంతటా జరుగుతుంది ఈరోజు ప్రకృతి సహజంగా జరుగుతుంది ఆత్మలో జరుగుతుంది నర్ హెత్తికి లంచం తీసుకుంటున్నారు ఇంత బాధాకరం బొంబాయిలో అంట ఐదు వందలు చంపేస్తారంట పోయి వాడిని చంపేసాయంటే పోయి చంపేస్తారంట ఐదు వందలకే ఎవరి మీద చెప్పండి న్యాయం దేశం ఈ దేశం ఈ దేశం అని దేశం అట్లానే ఉంటుంది లారీలో వాడు ఒకడు ఒక మీద నీకు వ్యతిరేకం ఉంది వాడిని చంపాలంటే లారీ డ్రైవర్కి పైసలు ఇస్తాడు వాన్ని చంపేసి అంటే లారీ డ్రైవర్ పోయి కొట్టేస్తాడు కొట్టేసేయమంటాడు మిస్టేక్ అయింది స్లిప్ అయిపోయింది గేర్లు గేర్లు పడలేదు బ్రేక్ పడలేదు ఏదో చెప్తాడు కోట్లకు పోతాడు ఐదు రూపాయలు జరిమాన అంతే వాడికి ఫినిష్డ్ అంత సునాసమా మనుషాన్ని చంపడం అది నిరపరాధుల రక్తమే కదా వాళ్ళు ఎట్లా పరిలోకంగా ద్వేషము దానికంటే మరీ అసహమైంది కదా అపవిత్రమైంది కదా ఒక వ్యక్తిని ద్వేషిస్తే నెక్స్ట్ నువ్వేం చేస్తావు ఎట్లనే మనం చంపని చూస్తావు కాబట్టి అసలైనది ద్వేషం చంపడం కాదు నీకు ద్వేషం లేకుంటే మన నువ్వు కాబట్టి ఆత్మీయ జీవితంలో మన ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని ఎంత నిర్వర్తించి దాన్ని సంపూర్తి చేసినది ఇవే నిదర్శనాలు ఒక స్త్రీని నువ్వు చూస్తే వ్యభిచారం జేన అవసరం లేదు మోహం ఆల్రెడీ నువ్వు చేసినావు మోహపు చూపే వ్యభిచారం అంటున్నాడు అంత హైయెస్ట్ లెవెల్ కి తీసుకోమండి ఆయన ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించి కాబట్టి ఆయన నీతి నియమాలు ఎంత ఉన్నతమైన పట్లోకపు అంశాలు అంటుతున్నాయన్న విషయాన్ని మనం ధ్యానిస్తా ఉంటాం కాబట్టి నన్ను మర్చిపోయి నరహతకే లంచం పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు ఎక్కడ చర్చిలో అప్పించి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వానికి వాదించచ్చు నీవు బలవంతముగా వానిని దోచుకొని చిన్నావు ఇది ఇసాల్ పేరు ఎప్పుడు చేస్తారు ఈ రోజుకి కూడా అందుకు బహుధనికులు అప్పించి జబర్దస్తి చేసి వడ్డీని ముర ఇది లోకపు విధానం అది ఆదేశం కాదు ప్రతి చేసే పని అది కొందరు సరే ఉంటారు అప్పిస్తారు కానీ వాడు పే ఏం చేస్తారు ఎంట పడతారు అప్పులో లాగా అనిల్లాగా అరవరు కదా మీద అరవారు కదా చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడారు గుండాలం పెట్టి అవన్నీ మనం చేయలేం కదా కొందరు చేస్తారు ఆ రీతిగా కాబట్టి దేవుని దృష్టిలో అప్పు అనేది బహు అసహ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నువ్వు బహుమానం ఇవ్వచ్చు కానీ అప్పులు ఇచ్చి ఇంట్రెస్ట్లు సంపాదించుకోవడము అది బహు కష్టతరమైంది వాళ్ళు అందరూ అట్లా అభివృద్ధికి వచ్చారు గతంలో వాళ్ళు దేశ ప్రపంచం విస్తరించినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ను రష్యాలో అంటే అక్కడ ఏ కాలనీలు ఉన్నావు ఆ కాలనీలో ఒక ఆ కాలనీల కింద కప్పులు ఇచ్చినావు ఇంట్రెస్ట్లు పెంచుకున్నావు ఆ డబ్బులన్నీ జమ చేసుకొని ఒక రోజు నువ్వు ధనిం కొను చాలా మంది అట్లా తయారైనారు బిజినెస్ అందరూ అట్లా తయారైనారు వాళ్ళంతా చేసింది ఒకరోజు అదే నైన్టీన్ లో వాళ్ళంతా ధనికులు ఇసల పాయిలు ప్రపంచం అంత ఆ డబ్బులు తీసుకొచ్చి పాలస్తీనా దగ్గర భూములు కొనుక్కున్నారు భూములు కొనుక్కొని కొనుక్కొని కొనుక్కొని కొంతమంది కొంత ఇట్లా అట్లా అంత భూములు కొనుక్కొని ఒకరోజు ఇది మా దేశం అని డిక్లేర్ చేసుకున్నారు ఎంత మటుకు కరెక్ట్ అది ఇప్పుడు ఇండియాకి వచ్చి బయట కొంత ల్యాండ్ కొనుక్కొని ఇది మా దేశం అనుకుంటే ఒప్పు ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇస్రాయల్ దేశం ఎట్లా పుట్టిందో ఇది ఎవరికి తెలియదు క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళు చదవరు కదా ఎవడో దేశంలో పోయి భూమి కొనుక్కొని బిజినెస్ చేస్తా భూమి అంత అటు ఇటు అటు ఇటు అందరూ కొనుక్కొని ఒక్కసారి ఏకం అయిపోయింది మా దేశమని డిక్లేర్ చేసుకుంటే ప్రపంచం ఎట్లా ఒప్పుకుంటే అమెరికా ఒప్పుకుంది ఇంగ్లాండ్ ఒప్పుకుంది క్రైస్తవులు అన్యాయాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు పాలస్తీన్లో ఉన్న వాళ్ళు ఎవరు కదా అంత మోసంకరమైన జీవితము ఇస్రాల్ పిల్లలు క్రైస్తవులు జీవి చేసారు సరే మనం ఎట్లా వెళ్ళిపోతున్నాం వాకింగ్ కానీ ఇక్కడ అది మనం విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయిన అర్హత చేసిన వాళ్ళు వీళ్ళు నీవు పుచ్చుకొనిన అన్యాయము అన్యాయ లాభమును నీవు చేసిన నరహతలను నేను చూచి నా చేతిలో చర్చుకొని చున్నాను నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్పు ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించినంత బలము నీకుండున యహోనకు నేనే మాట ఇచ్చినను దానిని నేను నెరవేరుతూను ఖచ్చితంగా నీ అపువిత్రతను బొత్తిగా తీసి అన్య జనులలో నిన్ను చెదరగొట్టుదును ఇతర దేశంలో నిన్ను వెలగొట్టుదును అచ్చట అన్య జన్ల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యహోవానని నీవు తెలుసుకొందువు కాబట్టి దేవుడు ఎందుకు దాని ప్రజల్ని శిక్షిస్తారన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం వారి విధానాలు ఎంత భయంకరంగా ఉన్నాయని అడిగితే పన్నెండు పదమూడులో అదే చూస్తున్నాం మనం ఏమనంటే అన్యాయం లాభం అన్యాయ లాభం అది పాయింట్ అన్యాయ లాభం లాభం లాభం లాభము ఆశించడం తప్పులేదు కానీ అన్యాయమైన లాభం దాని ఇంగ్లీష్ లో గ్రీడీ గ్రీడీలి గెయిన్ గ్రీడీ గెన్ గెయిన్ అంటాం గ్రీడీ గెయిన్ అంటాం ఇంగ్లీష్ లో అన్యాయ లాభము పొరుగు వాళ్ళ తీసి నీ పక్కన కూర్చున్న నువ్వు అన్యాయ లాభం పొందుకుంటున్నావు నీతో పాటు హలలియ పాటలు పాడిన దగ్గర అన్యాయ లాభం పొందుకుంటుంది నువ్వు కాబట్టి ఆయన అంటున్నాడు పదమూడవ వచ్చంలో మలోసారి చూడండి నేను చూచి నా చేతులు చరచుకొని ఎంతమందికి అర్థమవుతుంది చర్చుకోవడం అంటే చేతులు చర్చుకోవడం అంటే ఎవరికైనా తెలుసా ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి ఇరవై ఒకటి ఇరవై రెండు పదమూడు వచ్చినాం కదా ఇరవై రెండు ఇంగ్లీష్ లో చేస్తున్నా నేను ఇరవై రెండు పదమూడు ఐ హ్యావ్ స్మిటన్ మై హ్యాండ్ యాట్ దై డిజానెస్ట్ గెయిన్ ఇంగ్లీష్ లో డిజానెస్ట్ గెయిన్ అంది ఐ హ్యావ్ స్మిటన్ మై హ్యాండ్ అని అంటే నా చేయిని నేనే నరికి వేసుకున్నా అంటున్నాడు నా చేతి నేనే శిక్షించిన అంటున్నాడు ఇక్కడ వేరే ఉంది మొత్తానికే తెలుగుకి ఇంగ్లీష్కి చాలా తేడా ఉంది నా చేతులు చరుచుకొని వచ్చిన అంటే వాటిని నేనే కట్ చేసుకుంటున్నట్టున్నాడు నేనే కొరుక్కున్నట్టు చరుచుకోవడం అంటే కొనుక్కోవడం అంటే కాటు నా చేతిని నేనే కాటు వేస్తున్నట్టు అంటే నా సర్పంలో తేలి చేతికి లాగానే ఆయన చేతులే కదా ఆయన సాధనాలే కదా కాటి వా కొట్టివేయబడతాయి అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి సర్పములు వాటి పని ముగించుకున్నాక అవి పని వాటిని కొట్టివేయక తప్పదు విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి అదే మనం చూసినాం ఇరవై వచనంలో వాటి చూడండి ఇరవై ఇరవై వచనం ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఉగ్రతి దిన నీకు వర్షము రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు ప్రవక్తలంతా కుట్ర అంత జమ అయిపోతారన్నట్టు అంత ప్రవక్తలు జమ అయిపోయి కుట్ర చేస్తున్నారు గర్జించి చుండు సింహము వేటను చీల్చివైనట్లు వారు మనుషును భక్షింతురంట ఇప్పుడు మీకు అర్థమవుతుంది పండ్లు ఈ యొక్క గర్జించి సింహము పండ్లు తేళ్లకు సాదృశ్యం గర్జించి సింహమేమో సర్పములకు సాదృశ్యం కాబట్టి గర్జించి సింహము వేటను చీల్చినట్లు వేట అన్నప్పుడు గొప్పజనం వేటను చీల్చినట్లు వారు మనుషులను చీల్చరు అంటే గొప్పజనాన్ని భక్షించరు సొత్తులను ద్రవ్యంను వారు పట్టుకుందరు కాబట్టి అన్ని ఆస్తి ద సన్ని పోగొట్టుకుంటారు చాలా మందిని వారు విదరానుగా చేదురు చాలా బాధకరంగా ఉంటుంది అన్నింటినీ జరించేవాళ్ళు దాని యాజకులు నా ధర్మరాస్త్ర నిరాకరించుదరు నాకు ప్రతిష్ఠితం వస్తువులను అపవిత్రపరచుదరు ప్రసిద్ధమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచుదరు ఎంచరు పవిత్రమేదో అపవిత్ర మీదో తెలుసుకున్నకు జనులకు నేర్పరు ఇప్పుడు మన సేవ విధానం అదే కదా మనం నేర్పుతాం ఏది ప్రతిష్ఠితమైనదో అది మనం చెప్పాలా మనుషులకి ఏది పవిత్రమైందో అది మనం మనుషులకు చెప్పాల గొప్ప జనం చెప్పాలా గొప్ప జనం తెలియదని చెప్తుంది వాక్యం ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో గొప్ప జనం తెలియదంట నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు అది పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ విషయం కానీ విశాఖ దినము అంటే క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఏసు ప్రభు విశ్రాంతి ఆయనలో ఉంటేనే నీకు విశ్రాంతి కాబట్టి విశాఖ దినాన్ని ఆచరించడం అంటే ఏసు ప్రభుని ఆచరించడం కాబట్టి వాళ్ళు ఇవన్నీ వారి మధ్య నేను దూషింపబడుచున్నాను ఈరోజు ఖచ్చితంగా నెరవేర్చడం వాక్యం వారి మధ్య మన ప్రభు దూషింపబడుతున్నాడు యొక్క వాక్యం హెచ్చరిస్తుంది ఇరవై ఏడవ వర్షం దానిలో అధిపతులు లాభము సంపాదించటకై నరహత్య చీటలోను మనుషును నశింప చేటలోను వేటను చీల్చి తోడేండ్ల వల్లే ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఏశ్ర తోడేళ్ల గురించి మాట్లాడండా లేదా మత్తైసు వార్త చూడండి ఒకసారి ఏడవ అధ్యాయము పదిహేనవ వర్షాలు నేను ఇందాక రాసి పెట్టుకున్నాను మీరు త్వర సునాయాసంగా దొరుకుతుంది వాక్యం అని మత్తస్సు వార్త ఏడవ అధ్యాయము యాజకులు ఎట్లా ఉన్నారు ఈ రోజు పదిహేనవ పది ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రె చర్మములు వేసుకొని మీదకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన త్రోడేండ్లు హెచ్కేల్ చెప్పిన మాటనే కదా మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఆరంభమైంది హెచ్కేల్ కాలంలో ఆరంభమైంది మన కాలంగా సంపూర్తి మధ్యలో ప్రభు జ్ఞాపకం చేసేడు ఇంకా త్వరలో కాబోతుందని ఆయన దృష్టిలో టైం చాలా షార్ట్ మన దృష్టిలోనే దీర్ఘకాలం అనుకుంటున్నాం మనం అది ముగింపు దశకు మనం సిద్ధమవుతున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి నేను కొంచెంలో ఒక ఇంకొక ఐదు నిమిషాలు టైం ఉంది కాబట్టి ఈ ఐదు నిమిషాలలో ఈ ఐదవ బూరాని ముగించేసి ఇంకా ఆరవ బూర ఆరంభాన్ని మనం స్టార్ట్ చేస్తాను సాయంత్రము ఆరవ బూర బహు డీటెయిల్ గా మనం వెళ్ళిపోతాం కాబట్టి వీళ్ళందరూ కుట్ర ఇది కుట్ర అన్నట్టు ఆరవ బూ ఐదవ బూర ఆరవ బూర అంతా కుట్రకు సంబంధించింది ఎట్లా కుట్ర వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతారు అన్నట్టు ఇది నువ్వు గ్రహిస్తా ఉండలా ఈ లోకంలో మతాలు ఎట్లా కుట్ర చేస్తాయి మనకు తెలుసు ప్రకృతి సహజంగా రకరకాల మతాలు కుట్ర చేస్తా ఉంటాయి ఈ అది వాళ్ళ అది ఈ లోక విధానం అన్నట్టు కుట్ర చేయడం అంటే అంత జమాయిపోయి వ్యతిరేకించడం ఉదాహరణకి ర్యాప్చర్ కల్ట్ బోధక్లు వాళ్ళంతా కుట్ర చేసిండ్రు వాళ్ళు కుట్ర చేసి క్రైస్తవ మతాన్ని హైజాక్ చేసింటారు దాన్ని ఏమంటా మనం ఇంగ్లీష్ తెలుగు లేమంటారు హైజాక్ నివరణారు ఎవరి తెలుసా హైజాక్ అంటే తెలుగు లేదు స్వాధీన పరుచుకోవడం స్వాధీనం స్వాధీన పరచుకుంటే హైజాకా ముట్టడి చేయడం అంటారు అన్న హైజాక్స్ వాళ్ళ ఐడియా చేస్తారంటే ముట్టడి దాని తెలుగులేముంది హైజాక్ ఆక్రమించుకోవడం అంటే ఆక్యుపై చేయడం ఉందా ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఎవరిదేరన్నా ట్రాన్స్లేషన్ కొడుతుంది అన్న ఉండవు ట్రాన్స్లేషన్ లో నిషేధించిన వస్తువులను దొంగిలించడం అని ఉందన్నా దొంగిలి వేరేలాగా వస్తుంది వేరేలాగా ఉంది కదా అవునన్నా అనే పదానికి అర్థం ఏంటంటే వారి ఇప్పుడు ఫలాని ఏరోప్లెయిన్ని టెర్రిస్ట్లు హైజాక్ చేశారంట ముట్టడి చేయడం అంటారన్న ముట్టడి చేయడం అంటే అటాక్ గేరో గేరో చేయడం ముట్టడి చేయడం అంటే గేరో చేయడం అంటే చుట్టుకోవడం దేశాన్ని ముట్టడి వేయడం అంటే చుట్టు నుంచి వస్తారు శత్రువులు దాన్ని ముట్టడి వేయడం అంటారు తెలుగులో అయితే గారికి పదం నేను గూగుల్లో చూసినాను లేదు పదం కానీ చెప్పాలంటే ఆ ఏరోప్లేన్ హైజాక్ చేయడం అంటే అర్థం ఏంటంటే చివరి వరకు కూడా తెలియదు ఏరోప్లేన్ ఉన్న వానికి వాడు బలి అయిపోయింది అంటే ఆ రీతిగా దొంగిలించడమే కదా అంటే దొంగిలింపు పడే వాళ్ళకు కూడా తెలియకుండా ఉండడమే కదా రీతి దొంగలిం దొంగతనమే కానీ తెలిసేటప్పటికి ఆలస్యం అయిపోయింది మోసపోయినాననేసి ఆలస్యం అయిపోయింది హైజాక్ అంట ఒక రకంగా కిడ్నాప్ కూడా అనొచ్చు బ్రదర్ ఓ రకంగా కిడ్నాప్ కూడా అనొచ్చు కిడ్నాప్ ఏమంటారు తెలుగులా ఉందా కిడ్నాప్ అనే పదం తెలుగులా బలవంతంగా ఎత్తుకపోవడం అని ఉందా ఆల్రెడీ ఇవన్నీ బలవంతంగా ఎత్తుకొని పోవడం కిడ్నాప్ కాబట్టి ఈ ర్యాప్చర్ కల్ట్ క్రైస్తవత్వాన్ని కిడ్నాప్ చేసినాయి హైజాక్ చేసినాయి ఈరోజు అంటే ఎట్లుంటే కష్టం కదా వినడం కూడా చెప్పడం కూడా కష్టమే నాతో పాటు ఉండే వాళ్ళు అంతా ర్యాప్చర్ కల్ట్ బ్రదర్సే వాళ్ళ చర్చిలు కిడ్నాప్ అయిపోయినాయి హైజాక్ అయిపోయినాయి మళ్ళీ ఆ కిడ్నాపుడు హైజాకుడు కిడ్నాపర్స్ చేతులకి వెళ్ళి లాకారావుల పిల్లంటే హైజాక్ అయిన ఆ ఏరోప్లేన్ని టెరరిస్ట్ చేతులకి వెళ్ళి నువ్వు రాగలవా అదే లక్షా నలభై నాలుగు వేల మంది ఇస్తేవా ఈరోజు కల్ట్ ర్యాప్చర్ కల్ట్ డిస్పెన్సేషనలిజం అనే కల్ట్ నేను చెప్పినా కదా డిస్పెన్సేషన్ అనేది అదొక కల్ట్ ఎప్పుడన్నా నేను దాని గురించి విశదీకరించి చెప్తాను మీ ఓపిక మీరే వెతుక్కొని నేర్చుకోండి కొన్ని సెల్ఫ్ లర్నింగ్ కూడా ప్రాముఖ్యమే ర్యాప్చర్ కల్ట్ అంటే మీకు అందరూ తెలుసు గత రెండు సంవత్సరాల నుంచి అది విజృంభించి మొత్తం ప్రపంచమంతట క్రైస్తవ జీవితాన్ని కిడ్నాప్ చేసింది క్రైస్తవత్వం కిడ్నాప్ అయిపోయింది ఆ కల్ట్ ద్వారా ప్రతి చర్చ ఒకప్పుడు నమ్మని చర్చలు నమ్ముతూ కోవిడ్ నైన్టీన్ లాగా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ప్రతి స్థలంలోకి అది స్ప్రెడ్ అయిపోయి క్యాప్చర్ చేసి సర్పకు కాటు లాగా ప్రతి ఒక్కరు దాని కాటుకి ఆగుతి అయిపోయిన ఈ రోజు దాని నుంచి మనం విడుదల పొందినం అది కేవలం మన ప్రభు యొక్క కృపనే దాని దాని అది మోసం అనేది మనకి చూపించండి ప్రభు ఎక్కడ పోయినా కానీ అవి తగులుతూనే మనకి కాబట్టి నేను ఇంకా వాక్యాన్ని క్లోజ్ చేసే ముందు సాయంత్రం మళ్ళా తిరిగి మనం వాటిని దీర్ఘంగా చూడాలి కాబట్టి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంకి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆరవ బూరకు సంబంధించిన క్లుప్తమైన ఒక మీకు చూపించేసి సాయంత్రం మరియు సారి మనం ఆరవ బూరకు సంబంధించిన విషయాలు గనిపిస్తాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము సారీ తొమ్మిదవ అధ్యాయం సారీ ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మొదటి శ్రమ గతించెను ఈ విషయం మనం బాగా తెలుసుకోవాల బూరా దగ్గర మనం చూసినాం శ్రమ శ్రమ శ్రమ మూడు సార్లు పదాలు విన్నాం మనం ఓ ఓ అని ఇంగ్లీష్ లో కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి శ్రమ గతించెను ఇంకా రెండు శ్రమలు ఉన్నాయి నాడు మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చెను కాబట్టి మొదటి శ్రమ దేనికి సంబంధించింది ఐదవ బూరకు సంబంధించింది మరి రెండు శ్రమలు ఆరవ బూర ఏడవ బూరకు సంబంధించింది కాబట్టి ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును కాబట్టి ఇప్పుడు మొదటి శ్రమ గతించింది ఇప్పుడు రెండవ శ్రమ గురించి మనం చూడబోతున్నాం అదే ఇక్కడ మనం చూస్తున్న పదమూడవ శ్రమలో దానికి సంబంధించిన విషయ చెప్పబడ్డాయి ఆరవ బూర రెండవ శ్రమకు సాదృశ్యం ఏడవ బూర చివరి శ్రమకు సాదృశ్యం కాబట్టి ఓ ఓ మూడు శ్రమలు కాబట్టి ఇప్పుడు చూడండి పదమూడవ శి ఆరవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వినిపిస్తుంది ఇది మనం ప్రారంభ మొదటి అధిన రోజు సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి కాబట్టి దేవుని ఎదుట నుంచి రావడం దేవుని ఎదుట నుంచి ఒక స్వరం వినడం సువర్ణ బలిపీటం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం యూఫటిస్ అంటే ఆయన ఎదుట ఈ యొక్క బూరలు ఉన్నాయి కొమ్ములు ఈ కొమ్ములు అంటే మనకు తెలుసు వెనకడికి ఆ ఆవు కొమ్ములతోని ఆ బూరలు చేసేవాళ్ళన్నట్టు యుద్ధం పెట్టేటప్పుడు దాంట్లో నుంచి ఊదినప్పుడు శబ్దం వస్తుంది అట్లా దేవుని సన్నిధిలో రెండు ఆ కొమ్ములు ఉన్నాయి ఆ కొమ్ముల నుండి స్వరం వినిపిస్తుంది ఏమని వినిపిస్తుంది యూఫటిస్ నది గురించి కాబట్టి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా ప్రకటన గ్రంథంలో యూఫ్రటిస్ నది గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అది ఇప్పటికి ఉంది ప్రకృతి సహజంగా నిజంగా ఉంది యూఫ్రటిస్ నది ఇరాన్ ఇరాక్ బార్డర్స్లా యూఫ్రటిస్ నది నుంచే ఇరాన్ ఇరాక్కి సరఫరా అన్నట్టు నీళ్లు లేకుంటే అవన్నీ ఎడార్లు కాబట్టి యూఫ్రటిస్ నది బబ్బులోని తడిచేడు ఒకప్పుడు తడిపేడుది బబులోనికి పంటలనిచ్చేది యూఫ్రటిస్ నది ఈ నది ఉంది గాని బబులోను దేశం లేదు ఆశ్చర్యం కాబట్టి ఆరవ దూత బూర దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపిటం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అను మహాన్ నది యొద్ నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆరవ దూతతో చెపుట వింటిని కాబట్టి ఇక్కడ చూడండి నది అను మహానది యొద్ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆరవ దూతతో చెపుట వింటిని ఇవి మనం కొన్ని సమస్యల క్రితం దీర్ఘంగా జరించినాం ఒకప్పుడు ఇవి బంధింపబడ్డాయి ఇప్పుడు విడుదల పొందినాయి ఆ బంధిం ఎందుకు బంధింపబడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవాలా ఆ మహా నది యొద్ బంధింపబడి నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆరవ దూతతో చెపుట వింటిని ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బలిపీఠం యొక్క కొమ్ములు ఎన్ని అవి రెండు ఆరవ దూత మూడు ఒకటి ఫస్ట్ ఆరవ దూత బూర ఊదుతున్నాడు దాని బలిపీఠం కొమ్ముల రెండు బూరలు ఊతాయి అంటే మూడు ఒక బూర ఊదినాక రెండు బూరలు ఊదబడుతున్నాయి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవచ్చు ఆరవ బూర దాని తర్వాత ఏడవ బూరకు సంబంధించిన విషయాలు కాబట్టి ఇప్పుడు మూడు అన్నప్పుడు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఇంకా ఇంకా లేదన్నట్టు అవకాశం అయిపోయింది కాబట్టి ఈ నలుగురు దూతలు ఎక్కడ బంధింపబడ్డరు ఎక్కడ విడవబడ్డరు దాని తర్వాత ఏమంటుందంటే బూర పట్టుకున్న ఆరవ దూత చెప్పట వింటేనే ఆయన పదిహేను వర్షంలో మనుషులలో మూడో భాగమును సంహరింప వలనని ఈ విషయం అర్థం చేసుకోండి ఐదు పదిహేనవ వచనం బహు ముఖ్యమైనది ఎందుకంటే ఈ దూత బూర వదినప్పుడు ఏం జరుగుతుందంటే సంహారం స్టార్ట్ అవుతుంది అంటే మరణం మరణకాండ ప్రపంచమంతటా మరణకాండ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది మనం ఎనిజల మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాము ఈ రోజుకి ఐదు ఫిఫ్టీ ల్యాక్స్ ఎవరని చెప్పగలరా ఎంతమంది చనిపోయినారు ఈ రోజుకి కేవలం ఈ యొక్క తెగుల వలన యాభై మూడు లక్షలు బ్రదర్ గూగుల్లో తెలుస్తుంది యాభై మూడు లక్షలు మీకు ఎంతమంది తెలుసు ఒక మిలియన్ అంటే ఎంత బ్రదర్ ఎవరని చెప్పగలరా సో పది లక్షలు అంటే ఇప్పుడు మళ్ళీ యాభై మూడు అంటే ఎన్ని మిలియన్స్ 5.3 పాయింట్ 5.3 మిలియన్స్ ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్స్ 100 హండ్రెడ్ ల్యాక్స్ అంటే ఎంత బ్రదర్ వన్ క్రోర్స్ అంటే ఒక కోటి ఎన్ని మిలియన్స్ కోటి అన్నా టెన్ మిలియన్స్ కోటి అంటే మిలియన్ అంటే పది లక్షలు అంటే పది మిలియన్స్ అంటే పది పదులు వందంటే కోటి అన్నా వన్ క్రోర్ అంటే వన్ క్రోర్ పది లక్షలు వచ్చి ఒక మిలియన్ అట్లా హండ్రెడ్ హండ్రెడ్ లక్షలు అంటే పది మిలియన్లు హండ్రెడ్ మిలియన్స్ అన్నా టెన్ మిలియన్ టెన్ మిలియన్స్ అంటే వన్ క్రోర్ నాకు ఎప్పటికీ కన్ఫ్యూజన్ ఇవ్వాలి ఎందుకంటే చిన్నప్పుడు నాకు లెక్కలు అవ్వలేదు కాబట్టి సరిగా అర్థం చేసుకోలేదు నేను ఇట్లా చేతులతో లెక్క పెడతా యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్స్ టెన్ క్రోర్స్ మిలియన్స్ టెన్ మిలియన్స్ బిలియన్స్ టెన్ బిలియన్స్ లెక్క పెట్టుకుంటా నేను చేతుల మీద అయినా కానీ అంతగానం డబుల్ చూడలేదు కాబట్టి మనకు తెలియదు అర్థం సో మీరు చూడగలుగుతున్నారు కాబట్టి మీరు ఈజీగా టగటగ చెప్పగలుగుతున్నారు చె అట్లా గుర్తుంది పర్వాలేదు అంటే ఆ జ్ఞానం కూడా అవసరం కదా ఒకరోజు ఓ బిలియన్ రూపీస్ మీరు చూడాల మీ లైఫ్ లో ఎందుకంటే దేవుడు మనకు చెప్పిండు కదా ఎందుకు డబ్బు డబ్బు ఎందుకు నీ జీవన ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు డబ్బు ఇస్తున్నాడు దేవుడు ఎందుకు ఉద్యోగం అంటే నీ జీవన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కొరకు నీకు ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం నీ జీవన ఉద్దేశం కాదు డబ్బు నీ జీవన ఉద్దేశం కాదు నీ జీవన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలా దాన్ని కొనసాగించుకోవాలంటే నీకు ఉద్యోగం అవసరము డబ్బు అవసరం అది అర్థం చేసుకున్న వాడికి ఉద్యోగంలో సమస్యలు ఉండవు డబ్బు సమస్యలు ఉండవు కానీ అవి అర్థం చేసుకునే వానికి ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి డబ్బుతో కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి నేను అది బాగా అర్థం చేసుకున్నా నా లైఫ్ లో అనేసి సమస్యలు రావని కాదు ఉద్యోగంలో డబ్బు కొరత అనే సమస్యలు రాకపోవచ్చు అన్ని వస్తాయి అన్ని మీద విజయం ఇస్తాడు దేవుడు ఎందుకు అంటే ఆయన ఉద్దేశాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేరుస్తున్నావు కాబట్టి ఆయన తపక ఇస్తాడు చెప్పండి నేను ఒకసారి జ్ఞాపకం చేసిన మీకు కల్వరీ టెంపుల్ లాంటి పెద్ద చర్చిని మనం మేనేజ్ చేయగలమా అంటే లేదు బ్రదర్ అన్నారు ఎందుకు లేదంటే అంత లెవెల్లో అటువంటి అంత అంత కొన్ని లక్షల కోట్ల ఖర్చు అవుతుంది సమాజానికి అంత కోట్ల డబ్బుని నేను మేనేజ్ చేయగలను అంటే మేనేజ్ చేసేటానికే ఇస్తాడు దేవుడు ఉన్నవానికి అధికంగా ఇవ్వడను లేనివానికి వానికి ఉన్న ఉన్నవానికి ఇవ్వడను అనిందా లేదా వాక్యం ఆ సీక్రెట్ నీకు అర్థమవుతే నీ సేవ విశేషంగా ఉంటుంది ఎంతగా ఉన్నతంగా ఆలోచిస్తే అంతగా ఇస్తాడు దేవుడు ఇప్పుడు గట్కేశ్వర్లో కొన్ని సంవత్సరాల నేను ఒక చర్చ స్టార్ట్ చేసిన దాని తర్వాత అది రూట్ నుంచి అట్లా గ్రౌండ్ గ్రాస్ రూట్స్ నుంచి అసలు లేరు సాయంత్రం తొమ్మిది గంటలకు పోయి ఒంటి గంట వరకు అక్కడ ఉండేటోని నేను ఉంటే వాడంతా చిన్న చిన్న పిల్లలతో వాళ్ళతో చిన్నగా వాళ్ళ పాటలు చెప్పుకుంటా మంచి మంచి స్కూల్ కాలేజ్కి సంబంధించిన పుస్తకాలు చెప్పి మాట్లాడుకుంటా చర్చ్ స్టార్ట్ అయింది బాగా పెద్దగా అయింది తర్వాత అది ఒప్ప ఒక పాస్టర్ పెళ్లి చేయించేసి వాడికి ఇచ్చేసినాం మళ్ళీ నేను అక్కడ పోనే హస్మత్ పేట్లో మీకు అందరూ తెలుసు పెద్ద చర్చ్ అది అది కూడా నేను స్టార్ట్ చేసింది అసలు లేదు అక్కడ ఫస్ట్ చిన్న ఫ్యామిలీ ఈ రోజు అది డబుల్ స్టోరీడ్ బిల్డింగ్ లాగా ఆ చర్చ్ ఎంతమంది పోయి ఉంటారు నాకు తెలియదు కానీ మళ్ళీ మళ్ళా తిరిగిపోలేదు అక్కడికి నువ్వు హ్యాండిల్ చేయగలిగితే నీకు ఇస్తాడు కానీ నాకు ఎప్పుడు తెలుసు నేను హ్యాండిల్ చేయాల్సింది బిల్డింగ్స్ కాదని కొన్ని లక్షల మందిని హ్యాండిల్ చేయాల కొన్ని లక్షల మందికి ఈ విషయాలు నేను చూపించాలా అది నా తలంపు ఇప్పుడు ఉద్దేశం ఎట్లన్నా చూపించాలా ఆ లక్షల మంది ఎన్ని లక్షలు జరగాల ఎన్ని లక్షలు ఈ నెంబర్స్ నాకు మీరు ఎప్పుడన్నా నేర్పండి మిలియన్స్ ఎన్ని మిలియన్స్ నేను టంచాల నా లైఫ్లా అది నా జీవన ఉద్దేశం దాని తగినట్లు నేను ఎట్లా పోవాలా ప్రభు దానికి తగినట్లు సపోర్ట్ చేస్తాడు జాబ్ ఇస్తాడు శాలరీ చూడిస్తాడు కాబట్టి ఇంక నేను ఇప్పుడు జస్ట్ క్లుప్త మీద చదివేసి వాక్యాన్ని ముగించేస్తాను పదిహేడు పదిహేను వర్షంలో మనుషులు మూడో భాగంను సంహరింపాలని మూడో భాగం అంటే మీకు తెలుసు గొప్ప జనం మనుషుల్లో మూడో భాగంను సంహరింపవాలని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినంనా అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడేవి వీళ్ళు ఎప్పుడు బంధింపడరో నేను సాయంత్రం చూపిస్తా పద్నాలుగో వర్షంలో బంధింపబడ్డ ఈ పద్నాలుగో వర్షానికి పదిహేనవ వర్షానికి ఎంతకాలం తేడా పదకారో వర్షం గురపు లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు అంటే బర్లుకంలో కూడా వాళ్ళందరూ రకరకాల చర్చలు చేసుకుంటున్నారు మనకేమో తెలియదు ఇక్కడ కింద కూర్చున్నాం నువ్వు అక్కడ పోతేనే కదా నీకు తెలిసేది యోహన్ భక్తుడు అక్కడ పోయింది కాబట్టి అవి చూడగలుగుతున్నాడు వినగలడు అన్నట్టున్నాను వారి లెక్క ఇంత అని నేను వింటనంటున్నాడు మరియు నాకు కలిగిన దర్శనం ముందు ఇలాగ ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న ఉన్న వారికిని నిప్పు వలే ఎరుపు వర్ణము నీల వర్ణము వర్ణములు గల మైమరువులు చెప్పండి ఇవన్నీ ఎవరైనా ట్రై చేయగలరా అర్థం తీసుకో నీకు జేమ్ నంబర్స్ లో నీరు నిప్పు నిప్పు వలే ఎరుపు దాని తర్వాత నీల వర్ణము గంధక వర్ణం మూడు ఉన్నాయి వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాలి ఈ వాక్యం గతంలో గుర్రముల మీద కూర్చున్న వాళ్ళు ఈ విషయం ఎప్పుడో అర్థం చేసుకోండి గుర్రములు తేళ్లకు సాదృశ్యం మీద కూర్చుండే వాళ్ళు సర్పములకు సాదృశ్యం ఎందుకంటే సర్పముల అధికారము ఆధీనంలోనే గుర్రాలు పరిగెత్తు ఉంటాయి తేళ్లు ఉంటాయి కాబట్టి గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికిని నిప్పు వలే ఎరుపు మై వర్ణము నీల వర్ణము గంధక్క వర్ణములు మైమరువులు ఉండేను ఎవరన్నా అర్థం చేసుకోండి వీటి గురించి జైన్ సాన్స్లో వెతుక్కోండి కావాలంటే మీరు సాయంత్రం కూడా చెప్పచ్చు ఆ గుర్రముల తలలు సింహపు తల వంటివి చూడండి గుర్రాలకు తలలు అంటే వాటిని నడిపించేవాళ్ళు అన్నట్టు తలలు సింహపు తలలు అంటే సర్పములన్న విషయాన్ని జ్ఞాపం ఆరవ బూర సర్పములకు సంబంధించింది ఈ సింహపు తలల వంటి వాటి నోట్ల నుండి అగ్ని ధూమ గంధకముల గంధకములు బయలు వెడలుచుండెను ఆ మూడు దెబ్బల చేత ఏ మూడు దెబ్బలు ఎక్కడున్నా చెప్పండి మూడు మూడు దెబ్బలు అగ్ని ధూమము గంధకములు ఆ మూడు దెబ్బల చేత అనగా వీటి నూళ్లలో నుండి బయలుపడిచిన అగ్ని ధూమ దంతకములు చేత మనుషులు మూడవ భాగము చంపబడేను ఆరో బురాకి చచ్చిపోతారు అందరూ ఐదవ మనం చూసినాం ఐదవ ముగింపులో తేళ్లు ఎవరు పోతారు తర్వాత సర్పములు పోతాయి ఎప్పుడు పోతాయి వాటి పని ముగించినాక ఆ ఎగిరిపోతాయి ఎందుకంటే ఇవి మధ్యలోనే కాబట్టి గొప్ప ఆ గుర్రముల బలము వాటి నొసల ఎందును వాటి తోకల ఎందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి ఇప్పుడు బాగుందా సర్పంలోని చాలా క్లియర్గా ఉంటాయి ప్రభువు అట్లా మనకి బయలుపరుస్తా ఉంటాడు వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైన వాటి చేత అవి హాని చేయను అంటే తోక దగ్గరకు వస్తే తోకతోను కాటేస్తుంది నోటి దగ్గరకు వస్తే తల దగ్గరకు వస్తే తలతోను కాటేస్తుంది రెండు దిక్కుల పాములు ఇవి ఒక దిక్కు తెల్లలాగా కనిపిస్తున్నాయి ఇంకో దిక్కు సర్పంలాగా కనిపిస్తున్నాయి ఆ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యంలను చూడను వినను నడువను శక్తి లేనివై వెండి కంచు రాయి కరలతో చేయబడిన తమ హస్తకృత్యంలోన విగ్రహను పూజింపకుండా విడిచిపెట్టటట్లు మారు మనసు పొందలేదు మరి తాము చేస్తున్న స్నేహత్యలను మాయతంత్రములను జారోచోరత్వములను చేయకూడనట్లు వారు మారు మనసు పొందిన వారు కారు ఇవి చదివినాం కాబట్టి వీటికి సంబంధించిన సూచనలన్నీ నేను చిహ్నాలన్నీ సాయంత్రం మీ తను పంచుకుంటాను భాగ్యాన్ని ప్రభు మన కనిగించినంత ఆర్థిస్తాను పొందనాలు ప్రభు మీకు స్తోతాలుసయ్య ఆడవ బూరలు ఆరంభించుకున్నాం ప్రభావ మీ సహాయం చేత నడిపించండి వీటిని గ్రహించేలాగా సర్పంల చేతిలో గొప్ప జనం మరణిస్తున్నారు ఏసు మీరు కూడా ఈ లోకంలో ఇస్కర్ యోత్ యూధ తేలు వంటి వాడు పక్కన కాటేసి మిమ్మల్ని అప్పగించిండు అవును ప్రభా మీరు ఏడ్చుకోపోబడ్డారు బతుకుతే బడ్డ గొరఫ్లేలాగా ప్రథన యాజకులు మిమ్మల్ని మరణానికి అప్పగించారు మీ చేత మీ నోటి చేత విషానికి తాగిపించారు ప్రభా చేదు చిరక సర్పంలో గుణగనాన్ని వాళ్ళు బయటకు పట్టింది ప్రభా బుసలు కొట్టేవాళ్ళు అది తిరిగి నెరవేరబోతుందని మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు వీటిని గ్రహించిన మేము ప్రధైర్యంగా వీటిని చూపించాలా మనుషులకి వారికి అర్థమైన రీతిగా నర్పించమని మమ్మల్ని అందరినీ మహిళమార్థం నిలబెట్టుకోమని ఏదన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నికే స్తుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా ప్రభ ఈ దినమంతా ప్రభా కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి దివరాత్రములు తండ్రి పాపాన్ని కంటి పాప కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే ఈవేగంలో కలుగును కాక హలెలుయ తండ్రి ప్రభా ఐదో పోర గురించి ఈ రోజు మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి నాయనా తండ్రి అలాగే ప్రభా నాయనా మీరు ఎబ్రిల పత్రికలో మాకు చూపించినారు ప్రభా తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు అని చూపించినారు ప్రభా కాబట్టి తండ్రి శిక్షించినప్పుడు విస్వద్దు అని చూపించినావు ప్రభా కాబట్టి ప్రభా నాయన మా యొక్క పాపం విషయంలో ప్రభా మేము రక్తం కారునంతగా నాయన మేము ఆ రీతిగా పోరాడలేదు కాబట్టి ప్రభా మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారని మీరు చూపించినారు ప్రభా కాబట్టి ప్రభా మీరు ఏది శిక్షించినా మేము దాన్ని స్వీకరించాలా మా జీవితాలు మేము చేసుకోవాలా మమ్మల్ని మీకు సమర్పించుకోవాలా నీకు తగినట్లుగా ప్రభా నీ అడుగు జడలు ఎందు మేము నడుచుకొని అనే కుళ్ళని మేము నడిచేలాగా మీరు మమ్మల్ని మార్చండి ప్రభా ఈ రోజు ప్రభా తండ్రి క్రైస్తవులందరూ ప్రభా నాయన తండ్రి ఐజాక్ అయిన క్రైస్తవులు లాగానే ఉన్నారు ప్రభా నీ సత్యాన్ని కనుమరుగు చేసేసినారు ప్రభా అబద్ధాన్ని విస్తరించినారు ప్రభా కానీ అబద్ధాన్ని కనుగొనలేక ఈ రోజు ఎంతో మంది క్రైస్తవులందరూ గుడ్డితనంతోనే ఉన్నారు ప్రభా ఎందుకంటే ప్రభా నాయన తండ్రి అవును ప్రభా మేము కూడా పాపులమై ఉండగా ప్రభా తండ్రి మీరే నాయన ఈ లోకానికి వచ్చి వెతకి వచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని రక్షించినారు ప్రభా ఈ రోజు కూడా మేము వెతకాల మీరు ఆల్రెడీ ప్రతి ముద్రను విప్పినారు ప్రభా కాబట్టి ఆ యొక్క సత్యాలన్నీ మేము వెతికి ఏదైతే ప్రభా క్రైస్తవుల్ని హైజాక్ చేసినారు ఆపద్ద బోధని రాప్చర్ కల్ట్ బోధని ప్రభాయన తండ్రి అతి సర్పాలు తేల్ల బోధ ప్రభా కాబట్టి వాటిని పాతాళంలోకి తొక్కేయాల ఆ బోధని నాయన ఈ లోకంలో నుంచి నిర్మూలించాల కాబట్టి కాబట్టి వెతకి వచ్చి దేవుడు మీరే మమ్మల్ని రక్షించినట్టు ప్రభా నాయన ఈ రోజు మేము కూడా వెతికి నాయన మీ సత్యాన్ని మేము ప్రకటించి వాళ్ళ కనువిప్పు కలిగించాలా వాళ్ళు మరుగుపరిచిన మేము తేటగా చూపించాలా ప్రభా వాళ్ళు ప్రకటిస్తున్న బోధ ఇది తప్పు ఇది రాంగ్ మేము చూపించాలా ఆ రీతిగా ప్రభా మేము కష్టపడాలా ప్రభా నీ ఎందు సమయం పెట్టాలా మోకాలు దండేసి ప్రార్థన చేసి ఆయన లేఖలన్నీ ధ్యానించి వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళ కళ్ళకి కనువిప్పగలుగుతో వాళ్ళ కళ్ళు ఆత్మీయ నేత్రాలు విప్పబడతాయో వాళ్ళు ఎట్లా చూడగలుగుతారో ప్రభా ఆ రీతిగా ప్రభా నాయన వాళ్ళకి నాయన మేము ప్రవచనాలని మేము వివరించి వాటి అర్థాన్ని ప్రకటించి ఆ రీతిగా గుడ్డివారిగా ఉన్న క్రైస్తవులకి ప్రభ మేము స్వస్థత ఇవ్వాలా ప్రభ అలాగే ప్రభా అన్యులకి బీదలకు కూడా మేము సువార్త ప్రకటించాలా ప్రభ కాబట్టి ప్రభ నాయన ఈ లోకంలో నీ మేము ప్రకటించాలా మీరు ఇచ్చిన పిలుపు మీరు ఇచ్చిన మాకు అదే కాబట్టి మా ఉద్దేశం అదే కాబట్టి నాయన ఈరోజు సంఘం ప్రభ క్రైస్తవులు ప్రభ ప్రపంచమంతా ఈరోజు ర్యాప్ సర్కల్ట్ బోధలోనే ఉన్నారు ప్రభ కాబట్టి ఆ బోధలో ఉన్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారు ప్రభా వాళ్ళ అబద్ధికులు దొంగలు వేషగాళ్ళు మోసగాళ్ళు కాబట్టి వాళ్ళతో పోరాడి ప్రభ వాళ్ళ చెరల్లో ఉన్న నాయన వాళ్ళు నాయన తండ్రి సంఖ్య బంధించిన వాళ్ళని నీ యొక్క గొప్ప జన సమూహాన్ని అంతా ప్రభ మేము నడిపించాలని తట్టు ప్రభ కాబట్టి మేము మా రీతిగా ప్రయాసపడాలా ప్రభ కాబట్టి ప్రభ ఈ లోకంలో ఎవరు చూడని రీతిగా నీ వాక్యాలు మేము చూసి ప్రభ అర్థం చేసుకొని గ్రహించి ధైర్యంగా ప్రకటించాలా ప్రభ సిగ్గుపడకుండా భయపడకుండా ఎవరు ఎన్ని కుట్రలు వేసినా ఆయన మా మరణం మీద కూడా మీరు మాకు మృత్యు మీద కూడా అధికారం ఇచ్చినారు ప్రభ అది మా మాట వింటదని కాబట్టి మృత్యువే నాయన మాకు లోపడుతుంటే ఇంకా మనుషులు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ప్రభా కాబట్టి ఎవరైనా కావచ్చు ప్రభ ఎంతటి గనులైనా కావచ్చు ఎంత అధికారం ఏదైనా ఉండొచ్చు ప్రభా ఈ లోకమే వాళ్ళదైనా కానీ మేము ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూ నాయనా తండ్రి మేము ముందుకు పోయేలాగునా అలాంటి నాయనా తండ్రి మా పాదాలు నీ పాదాలాగా అనుగ్రహించు ప్రభా నాయనా ప్రభ మా స్వరం నీ స్వరంలాగా ఉండాలా నీ జ్ఞానం మాకు ఉండాలా నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలా మేము కూడా తండ్రి గర్భఫలము యహోవ ఇచ్చు బహుమానం అన్నావు ప్రభ కాబట్టి నాకు నువ్వు గర్భఫలం అనుగ్రహించు ఆ గర్భంలో అనేకులను నేను ప్రస్తవించాలా ప్రభా ఎందుకంటే అది నువ్వు ఇచ్చే బహుమానం ప్రభా కాబట్టి నాకు గర్భఫలం అనుగ్రహించు ప్రభా ఆత్మీయంగా అనేకులను నేను కనాలా విజయ గీతము నేను పాడాలా ప్రభా అనేకులను వెలుగులోకి నేను నడిపించాలా కాబట్టి సమస్తం అన్ని నాయన నీనించే నాకు రావాలా ప్రభా కాబట్టి నేను వెళ్ళే ప్రతి మార్గాన్ని త్రోహ మీరు సరళం చేసి ఆ రోజు మోసే నడిచిన మోసకే ముందు వెలుగుగా మీరుండి మోసే నడిపించినారు ప్రభా ఈరోజు మీరు నాకు వెలుగులాగా నిలబడి నేను నడుస్తూ నా ద్వారా ప్రభా నాయన అనేకులు నడిచేలాగా మీరే దీవించి ఆస్వాదించి మీ సేవలో నన్ను ఫలింపు దయచేయమని ఉద్యోగంలో ఉన్న ప్రతి ఆటంకాలన్నీ గద్దించి నాయన నా ఉద్యోగాన్ని కూడా నీ సేవకే నాయన నేను వాడుకునేలాగా నా సంపద ప్రతిదీ ప్రభ మీరిచ్చింది మీ మహమ కొరకే వాడేలాగునా అన్నిటినీ జయించుకొని నాయన జయిస్తూ నాయన మీరు రాకడ వరకు నేను ఉండేలాగా మీరే నన్ను సిద్ధపరుచుకోమని అనేకులను సిద్ధపరిచే కృప నాకు అనుగ్రహించమని నాకు మీరే తోడుండి నాయన నడిపించమని ప్రార్థిస్తూ వాక్యం ఈ దినం మీరు మీ స్వరం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నాయన తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నత తండ్రి మహిమ స్వరీ పె దేవ కృపమైన నీకు వందాలేసయ్య గొప్ప దేవ ఈ దినవంత ప్రభావ మీరు సాయం చేత నడిపించిన అయినా మీ నూతనమైన కృపర్ మాకు అనుగురించినైనా గొప్ప దేవానికి స్థుతులు స్తోతాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమకి యుగ యుగములు కలిగిన దాకా హలలియ ఈ యొక్క మధ్య కాలశనైనా మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు బలపరిచిన అయినా నీకు వందాలేసయ్య సర్పంలో తేళ్ళు గుంపుల్లో ప్రభావ గొప్ప జనం ఎట్లా హైజాక్ చేయబడిందో ప్రభావా ఎట్లా బంధింపబడిందో ప్రభ వాళ్ళు కిడ్నాప్ చేసినారు ప్రవ్వా బంధకాలందరినీ బయట తీసుకొని రావాలా ప్రవా సైతాన్ బంధకాలందరినీ ప్రభావాడి మీద విజయం పొంది వాళ్ళు తీసుకొని బయటకు రావాలా ప్రావా నా తల్లి అలాంటి బలం శక్తిని మీరు మాకు గొప్ప దేవ ఏ రీతి వాళ్ళని బయట తీసుకొని రావాలా ప్రభావ మాకు ఆ జ్ఞానం అని గురించి నడిపించండి గొప్ప దేవ ప్రపంచమంతానైనా మతపరమైన జీవితంలో మత్తులో ఉంది ప్రభావ ఇంకా ముసుకు మీద ముసుకులోనే ఉంది ప్రభ అది మీ మైమని చూడని స్థితి ఉంది ప్రవ యుగ దేవత ఆ గుడ్డితనం నుంచి వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా ప్రభావ కృపామేడ అన్నతని నీకు అన్నాలు ఇస్తాయ్యా ఎంతో పరిశుద్ధులనైనా ప్రతి దశలో మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రతి సమస్యలను మేము ఎదుర్కోవాలా ప్రతి దాని మీద విజయం పొందాలా ప్రభావ నైనా ఇస్తాయా దుష్టుడు ప్రతి పన్నాగ కుట్టను మేము బద్దలు చేయాలా ప్రభావా ఓ దేవాతి దేవ ఈ లోకపదమైన బోధ ప్రవ మనుషులు మబ్బ పెట్టింది ప్రభా ఇంతకాలం అబద్ధంలో నడిపించింది ప్రవ అది అబద్ధ బోధాన్ని మేము రుదు చూపించాలా ఇలుగెత్తి మీరు చెప్పాలా ప్రభావ అనేకులు ప్రవ గుడిత బయటికి రావాల ప్రభావాల కవిపు కలగాల వాళ్ళ హృదయాలు మారాల ప్రభావ ఈ లోకమే భూ తల్లకిందులు గల ప్రభు అంటే గొప్ప పరిచయం మేము చేయాలా అబద్ధ బోధకుల పర్వ వాళ్ళు కీగ్గు కలగాల వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీతాలు సరి చేసుకోలేకనా ప్రభావ నీకులు మీ చెంత నేను నడిపించాలా అలాంటి అభిషేకంలో మమ్మల్ని నడిపించండి అలాంటి బలమైన సేవలు మమ్మల్ని నడిపించండి ఆ ప్రయాణం కోరిక మమ్మల్ని సిద్ధపరచండి ప్రవ బలపరచమని ప్రాదిష్టమైన మీరే మగ సాయపడండి ప్రతి దశలో మీ సాయం లేని మీ లోకాలను మేము ఏం చేయలేము ప్రవ్వ నైనా మీరే మగ నడిపించండి మీ క్రియాశక్తిని బట్టి మేము పోరాడుతూ ప్రయాసపడాలా ప్రవ్వ నైనా ఏ సయా నీకు వందాలు అలాంటి కృపలు అలాంటి సేవలు మనం నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప జనం అంతా ప్రవ నండి కథసాక్షులు కాబోతున్నారు ఆరు ఓ బోర్లు మొత్తం మరణిస్తారు ప్రభావ ఓ దేవా ఆ సర్పముతేరు ఏ రీతి కొట్టినాయి ఓ ప్రభా మరణానికి అప్పజవుతుందో ప్రభావ నైనా ఇస్తే ప్రభావ ఎవరు కూడా ప్రభావ ఈ ప్రవర్శాన్ని అర్థం చేసుకోలేక గ్రహించని స్థితిలో ఉంటుండేగా ప్రభావ మా కనులకు అవి చూపిస్తున్నారు అవి మాకు ఓపెన్ చేసినారు నాయన ముద్రలు ప్రభావ మేము చూడగలుగుతున్నాం అంటే కేవలం మీరు ఇచ్చిన కృపనే నాయన ఆ ఆత్మ నేత్రాలు మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు అన్నాళ్ళు ఆనాడు యోవాన్ భక్తులు చూడగలిగినాడు ఓ ప్రభా చూసి రాసింది ప్రభా ఆ ముద్దలు నిప్పబడినా మేము చూస్తున్నాం యోహన్ భక్తులు లాగా ప్రభావ మేము మీ పర్లోక రాజ్యం మేము చూడాలా ఆత్మలు మేము కూడా కొనిపోబడాలా అనేకులు మీరు చూడాలా ప్రభా ఈ లోకంలో ఏం జరగబోతుందో మీరు చూపిస్తారు మీ సంధిలో ఉండి మీతో పాటు మేము సంభాషించాలా మోసం ఎట్లా సంభాషించండి పర్వతం మీద ప్రభావ ఆ రీతిగా మీతో ముఖాముఖిగా మేము మాట్లాడాల ప్రభావ మీరు చెప్పిన పత్తి వాక్యాన్ని తీసుకొని లోపంలోకి వచ్చి అమలు అలాంటి ఆత్మీయమైన అనుభవాలు మమ్మల్ని అందరూ నడిపించండి మమ్మల్ని బలపచ్చమని ప్రాదిష్టమైన గొప్ప దేవా నికు వేసాయా నెక్స్ట్ సేవలో మేము నడవాలా ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా మళ్ళీ ఎలాంటి ద్వేషంగా ఉండడానికి వీలేరు ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా మీ ప్రేమను మీకు కలిగి ఉండాలా ప్రభావ ఎక్కడ పోయినా కానీ ప్రభావ ఎవరు కానీ అవసరం లేదు ప్రభావ మేము మట్టుకు మీ చిత్తాన్ని చేస్తూ ముందుకు పోవాలా ఈ లోపంలో ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు వచ్చినా కానీ ప్రభావ నా తండ్రి వేసేయ్యా మేము వాటిని షేదించుకు మేము ముందుకు పోవాలా ఎలాంటి నిందమాలు ఉండేసే ప్రభావా వాటిని సరి చేసుకోవాలా మేము ముందుకు పోవాలా నా తండ్రి దృష్టికి ఎక్కడిగా మేము అవకాశం లేకుండా ప్రావా ప్రతి దశలో వాళ్ళు అడుగున ప్రభావ మీ వల్లే మేము జీవించక సహాయపడండి మా స్థానంలో ప్రభావ మీ నుండి ఎంత జీవిస్తారో ఏ రీతిగా సంపాదిస్తారో సమస్త ప్రవర్తనలు ఆ రీతి సంభాషించాలి ప్రభావ అలాంటి సేవలమ్మ నటించని బలపక్షాన్ని మీ యొక్క మనసుమ అనుగ్రించని మీ ప్రేమ మహిళలు కుమ్మరించి ప్రభావ మీ ప్రేమ సువార్తలు మనుషులకు ప్రకటించాలా మీ ప్రేమను ప్రకటిస్తే ప్రభావ మనుషులు ప్రభావ మార్పు జంతుడు ప్రభావ ఎంత కఠిన హృదయమైన మార్పు జంతుడు ప్రభావ అంత ప్రేమ మీ ప్రేమలంత పవర్ ఉంది ప్రభ అంత శక్తి ఉంది ప్రభావ ఆ శక్తి మేము కలిగి ప్రభా మీ ప్రేమను పంచాలా అనేకులు ప్రభ గుడితనం బయట తీసుకొని రావాలా రక్షణ నడిపించాలా ఈ సత్యమైన వాక్యాన్ని ప్రకటించి అనేకులు వాళ్ళ జీవితంలో సేవల జీవితంలో మార్పులు రావాలా సత్యాన్ని గ్రహించి సృపించాలా అనేకులు ఓ ప్రభావ అబద్ధమే కలిగి బయటకు రావాలా ప్రభావాడి సేవలు మనం నడిపించండి అపోస్టులు ఆరోజు చేసేది ప్రభావ పూ తలకల్ చేస్తుందని ఒక జ్వాల లాగా ప్రభావ ప్రజ్వలించిన ప్రభావ మీ సువార్థ ఈ చివరి కాలంలో మేము కూడా ఆ రీతిగా ప్రజ్వలిపజేయాల ఓ ప్రభా సువార్థ ప్రభా అతని గొప్ప ఉద్యీవం రావాల ప్రభా అనేక సంఘాలు మేము తీసుకొని రావాలా ఆ రీతిగా అలాంటి సేవలు మమ్మల్ని నటించి బలపరచండి బ్రదర్స్ ఇస్తారా మీరు మీ వాకింగ్ చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు అయినా నీకు వర్ణాలు ఇస్తాయా మీరు బయలుపరుస్తున్నారు నీకు వర్ణాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ వాటి మరుదై మేము భద్రపరచుకొని మీ వాక్యం ప్రకారం మీరు నడవాలా అనేక రోజులు అనుభవపూర్వకంగా చెప్పాలా అలాంటి సేవల అలాంటి అభిషేకం మాకు ప్రతి చోట మీకు మమ్మల్ని సాక్షి పెట్టుకొని అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల వెళ్తుండగా ప్రభావా ఏ రీతిగా ప్రభావా బిడ్డలు మేము వాక్యం చెప్పాలా ప్రభావా మీరే మీరు మాకు సహకార ఓ ప్ర వెను వెంట ప్రభావ అద్భుత కార్యాలు జరిగించండి ప్రాభ ప్రతి ఆత్మీయత లిప్పబడాలా వాళ్ళు ఉదయం కదిలించబడాలా మార్పు జందాల పశ్చాత్తాప రావాల మనుషులకు నేను స్వీకరించేలాగా అలాంటి బలమైన వాక్యం వాక్శక్తి మాకు అనుగ్రహించి మీరు నడిపించండి ప్రభావ మీకు పరిశుద్ధాత్మ కార్యం ప్రతి చోట మీకు ఒక శాసన పెట్టుకునేనాక దయచేయండి అనేక బలంగా వాడుకొని అనేక మంది విషయాలు బయలుపరండి ప్రభావాలు మీరు తోడు దుష్ట శక్తులు మీరు గర్తించమని ప్రారంభించండి ఆటంకాలపడండి అన్న కుటుంబం చుట్టూ కంచనా దుష్టి నుంచి మీరు కాపాడండి నూతన అభిషేకం దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతి అనారోగ్యం దేశాలు గర్తిస్తున్న హాలియ నుంచి బడికి రమని ఆజ్ఞిస్తున్న హాల్లో మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అన్న అక్కజల్లు అన్నదమ్ములు అందరూ సత్యంలోకి రావాలా నా ప్రభావ ఈ ముద్రలోకి రావాలా ప్రభా ఏసుక్రీస్తు నామం ముద్రలోకి రావాలా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి మా కుటుంబంలో కూడా మా బంధువులందరినీ కూడా తీసుకొని రావాలా ముఖమాట పడుకునే ప్రభావ నడిపించమని ప్రాదిష్టమైన గదరిశిస్ అందరూ ఆశ్రయించి ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళ కుటుంబాలకు మీరు ఆశ్రయించి దీవించి అతనికి మీరు బలపరిచి మీ నామాన్ని తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాదిష్టం తండ్రి ఆ మెయిన్ అమ్మే అమ్మే నా వాయిస్ వినిపిస్తుంది బ్రదర్ వినిపిస్తుంది బ్రదర్ పరిశుద్ధ పరిమగల దేవా వల్ల తండ్రి ఎసయ నీకు వందనాలు ప్రాభ నీకే స్థుతులు స్తులు స్తోత్రములు తండ్రి ఇదే నా ప్రాభ మా జానకాల తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రాభ రీతిగా మేము జీవించాలనో ప్రాభ ఏ రీతిగా నా తండ్రి ఈరోజు క్రైస్తవులు ఉన్నారో ప్రాభ వారు ఏ రీతిగా శ్రమలుగుండా వెళ్లబోతున్నారో ప్రాభ మీరు మాతో మాట్లాడినారో ప్రాభా ఎవరికి ధన్యత తండ్రి మీరు మాకు అనుగ్రహించినారు ప్రాభా ప్రకటన గ్రంథంలోని ప్రభావ ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలను తండ్రి నేను మీరు మాకు బోధించినందుకు మీకు వందనాలు ఎసయా తండ్రి నాయన ప్రాభ నేను మీరు బోధించిన రీతిగా మేము జీవించాలా ఎక్కడ కూడా తండ్రి మలాపవరిత కానీ పాపం కానీ ప్రభావ చోటు ఇవ్వడానికి వీలేదు ప్రభావ ఎక్కడ కూడా నా తండ్రి దుష్టుని చోటు ఇవ్వడానికి వీలేదు ప్రభావ నాయన ఒకవేళ తండ్రి తప్పుడు మార్గంలో వెళ్తున్నా ప్రాభా మీరు గద్దించినప్పుడు ప్రాభ నాయన మేము నీ ఆజ్ఞ లోబడాలా విసుక్కోకూడదు ప్రాభా నా తండ్రి నాయన మార్గానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి నాయన మేము సనుక్కోకూడదు తండ్రి నైనా మంచి చెవులు అనుగ్రహించండి ప్రాభ నాయన మీ యొక్క ఆజ్ఞని స్వీకరించే చెవులు మాకు అనుగ్రహించండి ప్రభావ తండ్రి ఎక్కడ కూడా ప్రభావ నేను నీ కవిదేత కానీ మేము చూపించడానికి వీలేదు ప్రాభ మీరు ఇచ్చిన పనిని మేము స్వీకరించాలా ప్రాభా మీరు ఇచ్చిన పనిని త్రీణీకరి ప్రభా ఏ రీతిగా శ్రమలు వస్తాయో ప్రభా ఏ రీతిగా నాయన కొట్టబడతామో ప్రభా మీరు మాతో మాట్లాడనారు ప్రభావ అవను తండ్రి నాయన గొప్ప జనం అంతా ప్రభావ ఈ రోజున తండ్రి నులివెచ్చని జీవితం జీవిస్తున్నారు ప్రాభ నాయన పాములు సర్పాలు తెల్ల వాళ్ళ మధ్యలో చిక్కబడిపోయినారు ప్రాభ నాయన మేమైతే ఆ రీతిగా ఉండకుండా ప్రభావ ఆయన అనుదిన ప్రభావ నీ యొక్క ఆజ్ఞ ప్రతి దాన్ని ప్రభావ మేము పాటిస్తున్నాయన నీలోనే అంటుగట్టబడుతూ నీలోనే వెలిగించబడుతూ ప్రభావ అనేకులను వెలిగించాలన్న సహాయం దయచేయండి ప్రభావ ఎక్కడ కూడా తండ్రి నాయన నా ప్రభావ నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా మేము జీవించడానికి వీలేదు ప్రభావ మా బాధ్యతను మేము మర్చిపోవడానికి వీలదు ప్రాభా మాకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మీరు మాకు చూపించినారు ప్రభావ సేవలు ఏ రీతిగా ముందుకు పోవాలను ఉద్యోగాలను ఏ రీతిగా ఛేదించుకోవాలను ఆరోగ్యాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలని ప్రభావ ప్రతిదీ మీరు మాకు బోధించినారు ప్రభావ తండ్రి వాటి అన్నింటినీ మా జీవితంలో మేము పాటిస్తున్నాయి అయినా ప్రభా ఇచ్చిన ప్రభావ ఉద్దేశం ఏందో దాన్ని నెరవేర్చాలా ప్రభావ అవును లేనివానికి రికి వేయబడి ఉన్నవాడికి మరి ఎక్కువ ఫలించాలని మరి ఎక్కువగా ఫలించలాగిన తండ్రి మీరు సహాయం చేస్తాను ప్రాభా అవును తండ్రి నైనా ఉట్టిగా నాయన మేము కూర్చోడానికి ప్రభా నైనా నీ సన్నిధికి ఉత్త రిక్త హస్తాలతోటి మేము రావడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి నైనా నీ నామానికి మహిమకరంగా మేము జీవించాలా నీ కొరకు నైనా మీరు ఇచ్చిన ఉద్దేశములు మీరు ఇచ్చిన తలంపులు మీరు ఇచ్చిన తలాంతులను ప్రాభ మరి ఫలించు ఫలించలాగిన మేము పోరాడాల ప్రభావ మీరే మాకు జ్ఞానం దయచేయండి ప్రభావ మీరే మాకు సహాయం దయచేయండి ప్రభా మేము వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండండి ప్రభావ మీరు తోడుగా లేకపోతే నా తండ్రి నన్ను ఏం చేసినా అది వ్యర్థమే ప్రవ్వా సహాయం లేకపోతే మాకు వ్యర్థమే ప్రవ్వా మా తలంపులతో మేము చేస్తే అది వ్యర్థమే నేను మీ నడిపింపుకు ఒప్పుకుంటున్నాం ప్రభా మన సమస్త ప్రవర్తన మీద మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం ప్రభావ మీరే మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నైనా మేము వెళ్ళి చివరితో చెప్తే వాళ్ళు మారాల ప్రభావ నా తండ్రి వాళ్ళ హృదయాలు మార్చుకోవాలా ప్రభావ నా తండ్రి అన్యులైనా కానీ ప్రభావ విశ్వాసులైనా కానీ ప్రభావ ఎవరైనా కానీ ప్రభా మేము వాక్యం చెప్తే ప్రభా వాళ్ళు మారు మనసు పొందుకొని ప్రభా నీ సన్నిధికి రావాలో ప్రభా మీరే సహాయం దచ్చండి ప్రభా ఈరోజు తండ్రి నన్ను సంఘం ప్రభా నైనా గూటితనంతో ఉండిపోయింది ప్రభావ ఏ సత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఏది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రాభావ్ ఆదరణకరమైన మాటలు చదువుకొని వెళ్ళిపోతున్నారు ప్రభావ తండ్రి ఎందు నిమిత్తం వాళ్ళు ఉన్నారు ఎందు నిమిత్తం వాళ్ళు క్రీస్తుని అంగీకరించండు క్రీస్తు ఎందుకు వచ్చిండు అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా వాళ్ళ మటుకు చూసుకొని పోతున్నారు ప్రభా కానీ మీరైతే మాకు చూపించినారు ప్రభా నా తండ్రి మేము అనేకల కొరకు జీవించాలా అనేకుల కొరకు ప్రయాస పడాలని మీరు మాకు చూపించినారు ప్రాభ కాబట్టి తండ్రి ఆయన యొక్క బంధింపబడిన వారిని ప్రాభ గుడితనంతో ఉన్న వారిని ప్రాభ ఆయన విడిపించాలా ప్రాభ నా తండ్రి మీరు మాకు ఎన్నో సత్యాలు బయలుపరిచినారు ప్రాభ ఆ సత్యాలన్నీ చెప్పిన యొక్క స్థితిలో సర్పల గుంపుల నుంచి విడగొట్టాల ప్రాభ వాళ్ళ యొక్క నుంచి విడిపించాల ప్రభావ ప్రతి ఒక్కరిని ఆయన సంపూర్ణంగా చేసిన నిశిష్యునిగా నిలబెట్టాలా మేము సంపూర్ణంగా మారాలా వారిని కూడా సంపూర్ణంగా తయారు చేయాలా ప్రాభ మీరు ఎటువంటి సహాయం దయచేయమని ఆయన మీరేనాయన ప్రతి అడుగులో ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి మీరు బోధించిన యొక్క మార్గంలోనే ప్రభావ మేము నడిచే సహాయం దయచేను ప్రార్థిస్తున్నాం ప్రభావ కుడికి కానీ ఎడమ గానీ తిరగకుండా తండ్రి నీ వైపు చూసుకుంటూ ప్రభావ నిన్నే గురిగా ఎంచుకుంటూ ప్రభావని ముందుకు సాగిపోవాలనే సహాయం దయచేయమని ఆయన ప్రతి విషయంలో మాకు విజయం నుగ్రహించమని ఎక్కడ కూడా అపవాదిక అపవాది కార్యములకు మేము పాల్పడకుండా అపవాదికి మా జీవితంలో చోటు ఇవ్వకుండా ప్రభావ లోబడకుండా తండ్రి జ్ఞానంతో మెలకు జీవించాలని మీరే సహాయం దే మనీ నజరేడైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ మన ప్రవీణ ఏసుక కృపా సంబంధం నడిపింపు మనందరికీ సదాకాలంతో ప్రైజులు ఆడారు అందరికి